నూతనమైన అభిషేకం అందరి దే మాట్లాడి మహింపడం పరిశుద్ధ నామని ప్రార్థించ హలో చేతితో నన్ను పట్టుకో ఆత్మతో నన్ను నడు శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కు శిల్పి శీలను నేను అనుక్షణము नहिं सुखाय अंधा कामरा लोय न लो संभवइचि ना भय मोले गुण निवाक्य मो शक्ति गनहिं आदि नाकी रत्न जे लुगुन निवाक्य मो शक्ति गनहिं आदि नाकु रत्न जे लुगा చేతో నన్ను పట్టుకో ఆత్మాతో శిల్పీ చేతిలో శ నో నేను అనుక్షణ నన్ను చెక్కు మిల్పీ చేతిలో శ నో నన్ను చక్కు Gora Pappini, Vinu Sandhu, Papao Vilo Dini, Deva Netto mo, Shiddhi Cheyum mo, Pandani mo, Nidu Premata Diva Netto mo, Shiddhi Cheyum mo, Pandani mo, Nidu Premata Sriniche Krieto mo, Nannu Pashto mo ఆత్మాతో నన్ను శిల్ప చేసుకున్ను చెప్పు ఈ రాజు మీరే నా nilino radhi venne na hudi mo nilidem kumarichama ido atmanu jivitantam ni seva sankha kumarichama ido atmanu jivitantam ni seva se tu tije ti ko నన్ను పట్టుకోనూ అను శిల్పీ చేతిలో శీల నో నీను అదే థ్యాంక్ యూ స్పర్శ తండ్రి మదన ఉపజలదేవ మహోన్నత మహిమ స్వరూపి మీకి మదనారేశయ్య ప్రభా మీ కార్యంలో అమోఘమైన ప్రభా అది మా ఊహత్వాత పట్టదు కానీ నేను ఈ చెప్పాలా పంచుకోవాలని మీరు ఎంతగా ఎవరు వింటారా అనే ఆసక్తితో మీరు ఎదురు చూస్తున్నారు తండ్రి అవును ప్రభా అని ఇంతమంది తన మళ్ళీ వింటున్నారు కానీ మాకు వాటిని అనుభవించినారు ఎందుకంటే మాకు ఆశ అది వాటిని నేర్చుకోవాలా వాటిని అవలంబించుకోవాలా అండ్ వాటిని అన్నింటికి ఆయోగ పూర్వకంగా ప్రకటించుకోవాలా అట్లాంటి ఆసక్తి మాకు ఉంది కాబట్టి మా యొక్క ఆశక్తి పరిచయం చేస్తున్నాం కాంప్రమైజ్ జీవితం కాకుండా రోషన్ పౌరుషంగా జీవితాలు క్షణం తెలియంగా మా భూమాషిగం బహు సే గ్రహించగలుగుతున్నాం మీరు అక్కడ సంబంధించిన సూచనలన్నీ నెరవేర్చి గ్రహించి వారించాలా ఒక ప్రభు మీద చూపించాలా చూసా చూస్తే చూసి వారిని క్రైస్తవ జీవితం సంపూర్ణ అవును ప్రభుత్వం ఏడాదిగా తిని చూస్తా చూ జీవించడానికి చూపించినారు లోతు సో ఏడు ప్రాంతాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా మనుషులు ఎవరే తీసుకున్నారు ప్రభావీగా జీవిస్తున్నారు ప్రభావ ఎవరి గురి తిరగని సమయంలో తెలపల్ల పచ్చి వారిని అందరినీ మీ అందరూ జీవిస్తూ వారిని గ్రహించలేకుండా ఎంత నిర్లక్ష్యంగా జీవితం అభివృద్ధి మీదే పరికరించండి మాలో నిర్లక్ష్యాన్ని కలిగించండి ఆసక్తిని గుర్తించండి ప్రశ్నించే ప్రభావ మీ సహవాసాలను మేము మీ లో ఎక్కడ ఉన్నాయి కానీ ప్రభు ఉద్యోగ స్థలంలో ఉన్నాయి కానీ కుటుంబంలో ఉన్నాయి సంతంలో సంతలలో ఉన్నాయి కానీ ఎక్కడ ప్రభు ప్రతి కృషి మీ యొక్క సహవాసంలో ఉంటూ మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులు మేము సాయపడమని ప్రార్థిస్తున్నాం కర్తంలోని ఆ యొక్క వాక్యం మేము జన్స్ గా అయినా మా యొక్క ఆత్మీయ నేతలు మేము దిపమ్మని ప్రార్థిస్తున్నాం పతిని గ్రహించాలిగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపి అధ్యక్షులు బహు కష్టతరమైన మాకు నేర్చుకున్నాయి అటువంటి ఆత్మ మాకు అనుగ్రహించండి గ్రహించే శక్తి డైజెస్ట్ చేసుకోవాలా జీర్ణం చేసుకోవాలా మా వంటి పట్టించుకోవాలి దాన్ని అటువంటి గడల్లో ప్రార్థిస్తున్నాం మనుషులు పరిపరిగి వల్ల సరిస్తున్నారు ఏదో సాధిద్దాం ఏదో సంపాదిస్తాం అని సమస్తము క్షయమైంది తవ్వ సమస్తం కులిపోయేది తవ్వ సమస్తం రోగ నష్టమైంది మా పట్టణం అంత నిషిద్ధమైంది అంత మీ పట్ల ఆసక్తి మీ వాక్యం పట్ల ఆసక్తి మాకు అన్ని గ్రహించి తండ్రి ఇందులో సత్యాన్ని గ్రహించి వాటి ప్రకారంగా జీవించి అనుపూర్వంగా వాటిని ప్రకటించి బిడ్డగా తయారు చేయమని ఏండి పోయిన వారం మనము రెండు సంఘాలకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తా ఉన్నాం మొదటిదిగా లౌదికీయ సంఘ కాలం గురించి దాని తర్వాత సుయతైర సంఘం గురించి ఎందుకంటే యోనాను గూర్చిన ఆ సూచన తప్ప మీకు ఏది అనుగ్రహించబడదన్నాడు మన ప్రభు కాబట్టి ఆ వాక్యం ఎక్కడ చూస్తున్నాం మనం ప్రకటన గ్రంథము సంబంధించిన విషయాలలో మూడవ అధ్యాయము నాలుగు పద్నాలుగు పదహార వర్షాలు మూడవ అధ్యాయం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పద్నాలుగు పదహార వర్షంలో నీ క్రియలను నేను ఎరుగుదును అన్న విషయాన్ని ప్రమాము నువ్వు చలగనన్ను వెచ్చగనను లేవు నువ్వు చలగనన్ను వెచ్చగానను ఉండిన మేలు నువ్వు వెచ్చగానన్ను చలగానే ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట్ నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను కాబట్టి ఇక్కడ త్రీ గ్రూప్స్ మనకు ఆల్రెడీ కనిపిస్తుంది యాక్చువల్ గా ఆయన గ్రూప్స్ గురించి మాట్లాడుతాడు ఇక్కడ ఒకటేమో లూక్వామ్ అది మధ్యలో ఉంటది ఒకటేమో వెచ్చగా ఉన్న గుంపు మరొకటి చల్లగా ఉన్న గుంపు ఈ రెండు గుంపుల మధ్యలో ఉండేటదే నులివెచ్చని గుంపు సో మొదటి నుంచి మనకు ప్రభు ఈ ఇమేజ్ చూపిస్తానో ఏంటంటే ఈ కాంగ్రిగేషన్ ఎప్పుడు ప్రాప్ అయి ఉంటుంది ఫస్ట్ టూ గ్రూప్స్ మధ్యలో ఆ టూ గ్రూప్స్ గుణగణాలు ఈ కాంగ్రిగేషన్ కు అంటే జన సమూహానికి ఉంటాయి అన్నట్టు చర్చ్ మెంబర్స్ ఎక్కడ సైడ్ తీసుకున్నా వాళ్ళకి అర్థంగా కొంతసేపు ఇక్కడ కొంతసేపు అక్కడ గోడ మీద పిల్లిలాగా ఆ అటు దిక్కు రైట్ లెఫ్ట్ మనం చూసిన మా ఇక్కడ మట్టకు గుండెకి సంబంధించిన బోధలు కూడా ఆమోసీ కలిగిన దర్శనంలో కూడా ఆ గోడకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు గ్రూపులు విభజిపబడినట్లు కాబట్టి ఈ రోజు ఈ కాంగ్రిగేషన్ కూడా కొంతసేపు హాట్ గ్రూప్ సైడ్ కొంతసేపు కోల్డ్ గ్రూప్ సైడ్ ఉండడం వలన ఆ రెండు క్యారెక్టరిస్టిక్స్ వీళ్ళకి ఉంటాయి కాబట్టి ఒకవేళ హాట్ గా ఉన్నా ఐ కూడా విఘ్నోడ్ యు నేను తృణీకరించేవాడిని చల్లగా ఉన్నా నేను తృణీకరించేవాణ్ణి దాన్ని గుణగణం ఏంటంటే రెండూ ఉన్నాయి మీద నా వారి అదొకటి అంటున్నాడు బాబు కాబట్టి నులివెచ్చగా ఉండే జీవితము ఎందుకు ఆయనకి ఇష్టం లేదంటే సరే సగం సత్యం చాలా అబద్దానికి సాదృశ్యం అన్న విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకోగలుగుతున్నాం ఈ రోజు నేను అంత డీటెయిల్ గా ఇప్పుడు పాటిన మనం ఆల్మోస్ట్ కంక్లూడింగ్ దశకు వచ్చే మా యొక్క కి సంబంధించిన విషయాలు ఐ విల్ స్ప్యూ థి అవుట్ ఆఫ్ మై మౌట్ అన్నాడు నా నోటి నుంచి ఉమివేయ ఉద్దేశించున్నానన్నాడు కాబట్టి ఇది సిచ్యువేషన్ యాక్చువల్గా చర్చి క్రిష్టం విరోజు ఆ రీతి ఉందని అంటే మనకు ప్రభు చూపిస్తా ఉన్నాడు ఇది మనకి లౌదీయ సంఘకాలకు విషయం ఇది యాక్చువల్ లాస్ట్ చర్చ్ ని ఉమ్మి వేస్తా నుంచి ఉద్దేశం అది అంతేనది అది సంపూర్ణంగా వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే హెచ్చరించండి నేను ఉమ్మి మిమ్మల్ని అనేటి కానీ మొదటి దొడ్డ గుంపులకు వచ్చి లాస్ట్ సాటర్డే క్లూస్ ఇచ్చాను మొదటి క్లూ ఎక్కడ ఉందంటే ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ చిన్న ఈ కోల్డ్ అండ్ హాట్ గ్రూప్స్ గురించి మన మన ప్రభుయే మాట్లాడుతుంది వాటి గురించి ఏంటంటే పదిహేనో వచనం చూడండి ద్విత్యోపదేశండం ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచనంలో పాపకరమైన పాములను ఏళ్లను కలిగి ఎడారి అయి భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించాను రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించాను కాబట్టి ఇక్కడ ఎందుకు క్లూ ఇస్తాను అనేది విషయం జ్ఞాపం చేస్తాడు మనుషులతో పాటు ఇవి ఉన్నాయి అనేది అక్కడ వాక్యం తాపకరమైన అంటే పాయిజనర్స్ కదా అది ఫైరీ అంటే మంటతో కూడినే అన్నట్టు ఫైరీ అంటే తాపకరం అంటే అగ్ని అది యాక్చువల్ గా అటు తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి నీళ్లు లేని భయంకరమైన జీవితం ఇది కాబట్టి ఎడి లో ఈ ఎడారి జీవితం యొక్క ఆత్మీయ పోరాటం మనం ఎడారి జీవితం అనేది వాక్యం సూచిస్తుంది నీళ్లు ఉండడం సత్యం దొరకదు కూడా మనుషులేదో మెకానికల్ గా రొటీన్ గా పులిపోయిన మరణం ఏర్పడతా ఉంటారు కానీ యథార్థంగా ఆ యొక్క సత్యాన్ని స్వీకరించి జీవించే బిడ్డలుగా కనిపించారన్నాడు రొటీన్ లైఫ్ దానికి సాదృశ్యం అనేది రొటీన్ లైఫ్ లో పులిపోతుంది అన్నట్టు కాబట్టి ఆ అతడి గొప్ప అరణ్యంలో మిమ్మల్ని నడిపించిన వాళ్ళని నేనే అంటాడంటే ఆ రెండు గుంపులతోని మిమ్మల్ని ఎట్లా బ్రతికి తీసుకొచ్చా అని చెప్తున్నాడు దాని తర్వాత ఎక్కడ కంక్లూడ్ చేసామంటే లాస్ట్ టైం యూటర్స్ వర్గ పదవ అభియాలో మన ప్రభు విషయాన్ని హెచ్చరించండి లూకాసు వార్త పదవ అధ్యాయము పదిహేడు పదిహేడవ వచ్చనంలో కసువార్త పదవ అధ్యాయము పదిహేడవ వచ్చనంలో ఆయన ఆ యొక్క మందికి సంబంధించిన విషయం ఇది డెబ్బై మంది దేవుని సేవ కృషి సేవ తిరిగి వచ్చి దేవునితో మాట్లాడతారు మన ప్రభుత్వం అప్పుడు ఆయన మేము ఎటువంటి సంతోషం వాళ్ళకు వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు పంచుకుంటున్నారు ప్రభుత్వం అప్పుడు ప పదిహేడవ వచ్చనం పంతొమ్మిదవ వచ్చినం పద్దెనిమిదవ వర్షాలు తీస్తున్నాను అయినా సాకాను మెరుకు వాళ్ళే ఆకాశం నుండి పలుట చూచి తిని అంటే మన ప్రభు దీని గురించి సాక్షిస్తుండే యేషయ గ్రంథము ఆ దాని తర్వాత యశాయ గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఎహెచ్ గ్రంథము ఇరవై ఎనిమిదవ మనం చూస్తాం సైతానికి సంబంధించిన గోదా మరి ఏ రీతిగా అక్కడి నుంచి పడవే నక్షత్రం కదా ఆ పేరు యాక్చువల్ గా మార్నింగ్ స్టార్ అక్కడ నుంచి పడిపోయి పడివే పడ్డ నుంచి మనం చూస్తాం అయితే మన ప్రదేశ్ ఆశకరిస్తుంది మరి అక్కడ నుంచి పడివే పడి తర్వాత సడన్లీ జంప్ అయిపోతుంది నైన్టీన్త్ వర్స్ లో వచనంలో ఇదిగో పాములను తేళ్లను త్రక్కు తక్కువ శత్రువు అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను కాబట్టి అడ సడన్ షిఫ్ట్ కాదండి యాక్చువల్లీ మనం అర్థం తీసుకొచ్చిందంటే ఎలక్షన్ అది సాతాను మెరుపు వాళ్ళే ఆకాశాన్ని పడట చూచి తిని అంటున్నాడు జంప్ కాదని అది ఎందుకు ఇస్తాడు అంటే ఆ కాంటెక్స్ట్ ఈ పాము తేళ్లు సాతాను అనుచరులు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తాడు ఎందుకంటే సైతాను గుణగణం వాళ్ళకుంది అదే రీతిలో వెలుగు వెలుగు ఆ మెరుపు వాళ్ళే పడిడో వీళ్ళు కూడా అదే రీతిగా మెరుపును ధరించుకున్న వాళ్ళు ఒకప్పుడు వెలుగు ధరించుకున్న వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు కూడా పడిపోయినరు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తాడు వారికి ఎంత బలం ఉన్నా వారికి ఎంత శక్తి ఉన్నా వాటి మీద మనకు అధికారం ఇచ్చిందని చెప్తాడు ఏది డూ మీకు ఎంత మాత్రమే హాని చేయదు అయితే హైతేలో వీటికి హాని చేయడానికి అధికారం ఇచ్చిన మనము బూరల కీరత చూసినాం ముఖ్యంగా ఐదవ బూర గురించి మనం దీర్ఘంగా ధ్యానించినప్పుడు ఆల్రెడీ మనం లాస్ట్ టూ ఇయర్స్ క్రితం అన్ని ధ్యానించినాం డీటెయిల్డ్ గా టూ ఆల్మోస్ట్ అవన్నీ అయిపోయి సిక్స్త్ వరకు చూసినాం డీటెయిల్డ్ అంటే కుటా బహుశా దేవత గారు ఒక ఫిఫ్టీ సిక్స్టీ అవర్స్ ఆఫ్ రికార్డింగ్స్ చేసిన ఓన్లీ ట్రంపెట్స్ మీద అంత డీటెయిల్ గా మనం ఇప్పుడు చూడలేము వీటిల్లో కాని ఫస్ట్ గ్రూప్ ఏంటంటే అక్కడ మనం చూస్తున్నాము పాములు తేళ్లుగా అయితే సిక్స్త్ ట్రంపెట్స్ తేళ్లకు అధికారం ఇస్తాడు దేవుడు హాని తలపెట్టడానికి కానీ మరణం మీద వాటికి అలకారం ఇవ్వడు ఫిఫ్త్ ట్రంపెట్ లో కానీ సిక్స్త్ ట్రంపెట్ లో సర్పంలకు అధికారం ఇస్తాడు మరణం ఇవ్వడానికి చంపడానికి కాబట్టి తీర్పు ఫైనల్ సిక్స్త్ టెట్ లో తీర్పు ఎట్లా కంఫర్డ్ అవుతుందని మనం చూస్తాం అక్కడ కొంచెం కష్టతరంగా ఉంటుంది ఫస్ట్ టైం అనే వాళ్ళకి గానీ గ్రాజువల్ ఇవన్నీ గ్రాజువల్ మనకు కూడా ఎన్నో సమస్యల నుంచి ధనించంగా ఇవి ఆ రీతిగా అర్థమవుతున్నాయి అది రోజు మనం కూడా ఒకప్పుడు ఫస్ట్ టైం అర్థమే ఫిజికల్ ఏజ్ సంబంధించింది ఇది స్పిరిచువల్ ఏజ్ సంబంధించింది వీటిని గ్రహించడం అనేది నేను అర్థం కాబట్టి ఈ ఇద్దరు సాక్షన్ టూ క్యాండల్ స్టిక్స్ కి సంబంధించిన విషయాలు మనం ఇక్కడ డీటెయిల్ గా ధ్యానించిన ఈరోజు లాస్ట్ సాటర్డే వరకు ముఖ్యంగా త్రిమోతి రాసిన రెండో పత్రికలో అది కంక్లూడింగ్ లాగా ఉంటుంది ఈ రోజు మనము సెవెన్ స్టార్స్ కి సంబంధించిన మనం లేక ఏడు నక్షత్రాలకు సంబంధించిన విషయాలు ధ్యానించాల ఆరించుకోవాలి యాక్చువల్ కాబట్టి లాస్ట్ వీక్ నేను చూపించిన ఏంటంటే ఆ ఇద్దరు సాక్షులు ఏ రీతిగా మరణిస్తారని సైతాలు వారి మీద విజయం పొందినట్టు మనం చూస్తాం ఏ రీతిగా వాడు విజయం పొంది వారిని చంపిడు అనేది మనం చూసి చనిపోయిన వరం కాబట్టి ఎన్ టైమ్స్ లో ఎంటైర్ కాంగ్రిగేషన్ విల్ డై అనేది చూపించిన ఆ వాక్యం కూడా ప్రతి ఒక్కరు ఆత్మసాక్షులై మరణిస్తారు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం అయితే త్రిమూర్తిగా రాసిన రెండవ పత్రికలో ఇది పౌలుకి అర్థమైంది కాబట్టి డీటెయిల్ గా వాటిని త్రిమూర్తిగా రాస్తున్నాడు రెండవ పత్రిక రెండవ వాక్యాంగు పంతొమ్మిదో అయితే ఇది ఎవరు గ్రహించగలరు ఈ విషయాలు అన్ని ప్రజ్ఞాపం చేస్తున్నాడు చూడండి ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది కాబట్టి ఆ పునాది మీద మన కట్టబడ్డ జీవితాలు అది నేను మీకు చూపించిన అమోసంలో ఆ మట్టప గుండుకి సంబంధించిన బోధలో కూడా తిన్నగా కట్టబడింది దాని పునాది ఎవరంటే మన ప్రభువే అపోస్తలు మరియు ప్రవక్తలేసిన పునాది మీద కట్టబడ్డ జీవితాలు మనవి కాబట్టి ఆ స్థిరమైన పునాది మన ప్రభు ప్రభు అన్న పునాది మీద కట్టబడ్డ జీవితాలు మనయ్యి తర్వాత చూడండి ప్రభువు తన వారిని ఎరుగును కాబట్టి తన బిడల్ని ఖచ్చితంగా ఆయన గుర్తించగలడు అందుకని ఆ తీర్పు దినంన అనేకులకి ఆ ప్రభు ప్రవచించలేదా స్వస్థపరచలేదా అద్భుతాలు చేయలేదంటే మీరెవరో నాకు తెలియదు అంటే ఫస్ట్ టూ గ్రూప్స్ అవి మీరెవరో నాకు తెలియదు అక్రమం చేయవాలా మీరెవరో నాకు తెలియదు అంటే అప్పుడు మనకి అపొస్తుంది ప్రకటన గ్రంథము చివరి మనం తీసినాం అన్యాయం చేసేవాళ్ళు అపూర్తంగా జీవించే వాళ్ళు ఆ రెండు గ్రూప్స్ మీరు ఎవరో అంటారు కానీ ఇక్కడేమంటే తిరుమతి రాష్ట్రపత్రికల ప్రభు తన వారిని ఎరువును ప్రభు నామను ఒప్పుకున్న ప్రతి దుర్నీతి నుండి తెలియకోవాలను అన్నది అన్నది చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది ట్రాన్స్ అది ఏమంటామంటే ఇంగ్లీష్ లో ఒక గ్రూప్ నుంచి ఒక గ్రూప్ ట్రాన్స్లేషన్ అన్నట్టు మనకు బాగా అర్థమైంది అంటే మనకి ఎటువంటి సంబంధం ఉండదు సహవాసం ఉండదు ఎందుకంటే అవి అన్యాయం చేసేది ఆ పవిత్రంగా జీవించేది కానీ ఆ సెకండ్ థర్డ్ గ్రూప్ తోనే మనకు కొంచెం సహవాసం అంటే కూడా ఉండదు ఎందుకంటే థర్డ్ గ్రూప్ కూడా వెచ్చగా లేదు నులివెచ్చగలేదు వెచ్చగలేదు చలగలేదు అంత కానీ నులివెచ్చగా ఉంది ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఎవరితో కూడా సహవాసంలో ఉండదు మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫోర్త్ గ్రూప్ ఎప్పుడు బయటకుండేది ఆ మొదటి త్రీ గ్రూప్స్తో ఎట్టి పరిస్థితుల్లో సహవాసం ఉండదు దీనికి కొంచెం కష్టమే ఎందుకంటే రెచ్చగొట్టేటట్టు మాట్లాడడం ఉంటుంది అనమాట సహవాసం లేదా అని ఉంటుంది ఖచ్చితంగా సహవాసం ఉంటుంది పరిస్థితులతో సహవాసం చేయాలని ఉంది వాక్యం కానీ మొదటి మూడు గూంపులతో సహవాసం చేస్తే వాళ్ళ గుణగణాలు నీకు వస్తే ఆటోమేటిక్ ఆ గూంపులో వండిపోతూ కాబట్టి పంతొమ్మిదవ వచనంలో మనం ఆ విషయాన్ని మరోసారి డీటెయిల్ గా చూస్తారు చూడండి ముఖ్యంగా ఇరవై ఇరవై వచ్చినం రెండవ పత్రిక రెండవ ఇరవై వచనంలో గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును ఇవన్నీ టూ టూ గొప్ప గొప్ప ఇంట్లో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టియుడ ఉండును అంటే గొప్పవాడు అన్నప్పుడు ప్రగుకి సాదృశ్యం ఆయన ఇల్లు సంఘానికి సాదృశ్యం చర్చికి సాదృశ్యం కాబట్టి పర్లవ రాజ్యానికి సాదర్శ్యం ఆ పర్లవరాజ్యంలో అనేది ఇరవై వర్షాలు చూపిస్తాడు మొదటిదిగా వెండి పాత్రలు రెండోది బంగారు పాత్రలు ఇవి రాగా కరవియు మట్టివియు కూడా ఉండదు అంటే ఇవన్నీ స్పిరిచువల్లీ ఎలివేటెడ్ గ్రూప్స్ కానీ ఆ రెండు గ్రూప్స్ అలా కూడా బంగారు వెండివే కానీ కరవి కానీ మట్టివే కాని వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును నేను ఒక్కటి అర్థమైతే చాలు ఈ గ్రూప్స్ నేచర్ మన ఊరికే అర్థమైపోతుంది ఎటువంటి వాడవైనా గాని దేవుని యొక్క గొప్పవాని ఘనత కొరకు వాడబడితే కొన్ని ఘనహీనత కొరకు వినియోగ వినియోగింపబడతాయి అంటే వాడబడుతున్నాయి చాలా ఇక ఇరవై ఒకటే వర్షంలో నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలని కూడా హెచ్చరిస్తున్నావు అన్నట్టు ఎండెడ్ టైమ్స్ లో చర్చితో ఐడెంటిఫై అవుతున్నావా ప్రభుత్వం ఐడెంటిఫై అవుతున్నావా అనేది అక్కడ ట్వంటీ చాప్టర్ వచ్చాం చెప్తుంది అక్కడ ఇక్కడ ఏంటంటే మరోసారి ట్వంటీ ఇరవై వచ్చినప్పుడు ఏమంటుందంటే కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడను అన్నప్పుడు మనం కూడా ఇళ్ళలో రకరకాల వస్తువులు కొనుక్కుంటా ఉంటాం విలువ వస్తువులు కొనుతా ఉంటాము కొన్ని ఆ కొన్ని కర్రవి ఉంటాయి అంటే ఫర్నిచర్ టైప్ ఉంటాయి కొన్ని మట్టివి ఉంటాయి కుండలు లాంటివి ఉంటాయి బంగారు పాత్రలు ఉంటాయి వెండి పాత్రలు ఉంటాయి విలువగల వస్తువులు ఉంటాయి కానీ కొన్ని ఘనత కొరకు వాడుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఆర్నమెంట్స్ వాడు గోల్డ్ ఆర్నమెంట్స్ మెడలా ధరించుకుంటాం చూపించుకోవడానికి ఆ గణహీనత కొరకు వాడేవి ఏమిటాయి చెప్పాలంటే టాయిలెట్ లాగా బకెట్లు చెంబులు అవి గణహీనత కొరకు వాడబడతాయి అంటే అక్కడ ఏమి సూచిస్తుంది అంటే దేవుని హస్తలలో ఘనత కొరకు వాడబడుతున్నారు ఘనహీనత కొరకు వాడబడుతున్నారు కాబట్టి ఎన్ టైమ్స్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం ఓల్డ్ టెస్టివెంట్ లో దేవుని బిడలు పాపం చేసినప్పుడు శత్రులని దేవుడు బలపర్చింది దేవుని బిడ్డల్ని శిక్షించడానికి కొరకు అవి ఘనహీనమైన పాత్రలే కాబట్టి దేవుని బిడ్డలని శిక్షించడం కొరకు వాటిని వాడుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం లో కూడా అంతే నీ శత్రువు ఎవరని మీకు తెలిస్తే ఈ శత్రువు మనం కొట్లాడుతున్నది శరీరతో కాదు అని మనకు తెలుసు విఆర్ నాట్ రెజలింగ్ అగేన్స్ట్ ద ఫ్లెష్ అని కూడా మనకు తెలుసా వాకి రాష్ట్రపత్రిక ఏదో తెలదీస్తాం మనం కొట్లాడుతున్నది ఎవరితో మనకు తెలుసు మన శత్రువు కాబట్టి శత్రుకి దేవుడు అధికారం ఇస్తాడు దేవుడు కూడా తప్పు చేసేటప్పుడు పాపం చేసేటప్పుడు ఎందుకంటే వారిని శిక్షించకపోతే వాళ్ళు శాశ్వతంగా నరకానికి పోతారు అందుకు శిక్షిస్తారు దేవుడు అని రాష్ట్రపత్రికల పదకొండు అధ్యాయులు శిక్షించకపోతే నేను దుడిపూజలే అంటాడు అంటే పక్కని వారైపోతారు అంటాడు అందుకనేసి ఆయన మన శిక్షకు నడిపిస్తుంటాడు అంటే ఈ భయంకరమైన శ్రమ కాలంలో కూడా చర్చి సిస్టమ్ ఎందుకు శ్రమగా ఉండపోతుంది అన్నప్పుడు చస్టైజ్మెంట్ అని మనకు తెలుసు కానీ ఎందుకు చస్టైజ్మెంట్ అంటే ఆగ్ఞామం అతిక్రమించాడు కాబట్టి వాటికి సంబంధించిన విషయాలు మనము చాలా గా చూస్తున్నాము ఈ యొక్క ఇద్దరు సాక్షి సంబంధించిన ఆ రెండు క్యాండిల్ స్టిక్స్ రిమైనింగ్ ఫైవ్ క్యాండిల్స్టిక్స్ ని రిప్రజెంట్ చేస్తా ఉంటాయి ఈరోజు చూపిస్తా రిమైనింగ్ ఫైవ్ అనేది కాబట్టి యోనాకి సంబంధించిన వాక్యాలు మనం ధ్యానించినప్పుడు యోనా గ్రంథము మొదటి అధ్యాయము పదిహేను అస్టంలో యోనాను ఎత్తి సముద్రంలో పడవేసి అక్కడి నుంచి మనం చూస్తే రెండవ చర్చ్ కనిపిస్తూ ఉంటది అక్కడ మనకి మొదటి చర్చ్ ఆల్రెడీ మనం చూసినాం నులివెచ్చగా ఉన్న చర్చ్ అందుకే ఆ తిని గల్లము ఏ రీతిగా యోనాన్ని కక్కివేసిందో ఉప్మాన రీతిగా మనం అది చూస్తున్నాం ఇక్కడ ఈ యొక్క చర్చ్ కక్కివేయబడడం అనేది అదే రీతిగా మనం ప్రకటన గంధం పదకొండ పన్నెండో అధ్యాయంలో చూస్తాం ఆయొక్క ఘట సర్పము ఏం కక్కివేసిందో మీకు తెలుసు అక్కడ ఘట సర్పము ఎక్కడ ప్రకటన అధ్యాయంలో ఘట సర్పము ఆ యొక్క నుంచి నీళ్ళని కట్కివేసినప్పుడు ఆ జలములకు గొప్ప జనం కొట్టిపో కొట్టుకొని పోలాగన ఆ స్త్రీ కొట్టుకొని పోలాగిన మనం చూస్తూ ఉంటాం కానీ దేవుడు ఆమెకి రెక్కలిచ్చి ఎగిరిపోయేలాగా సహాయపడినప్పుడు వాడు బహు రౌదినం కలిగి ఆమె కడిన మగ శిష్యు వెంట పరిగెట్టినట్టు మనం అంటే మగ శిష్యు అంటే కాంగ్రిగేషన్ హోలీ పీపుల్ ని వాడు ముట్టలేడు కాబట్టి స్వనీతి మీద ఆధారపడిన ని వెంట పడినట్టు మనం అది అది కానీ మొదటి గేమలో యోనా మొదటి దేము పదిహేను అవసరంలో యోనాను సముద్రంలో పడవేసరి పడవేయగానే సముద్రము పొంగురకుండా ఆగను english le mundate he was cast into the bedanandakada uh, bedanapudu uh, sadharana ga bedante man manaki telusu idra pal pantam anadu mana dantla chusthe kan actually aithe mana padangandamlo ee vishayanni mari detailed ga chustamanta mukkam okay, triya tayar ekasarva medse chertidi nee kriya nu no, nee prema nu no, nee vishwasam nu nee palichari nu no, nee saaha nee sahanam nu no, nee nerugudunu nee modati trela no, kannan nee kalapati kriya lu no, mari eppudaina vali nerugudunu aynanu no, నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది ఏమనగా తాను ప్రవక్తిని అని చెప్పుకొని చిన్న యజబెల్ అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు సో ఇది ఎన్ని చూపించిన ప్రాఫెటిక్ ప్యారలల్స్ రోల్ రివర్స్టల్స్ అని ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉండే ఈ లేడీ ఎజబెల్ చెప్పండి న్యూ టెస్ట్మెంట్ ఎందుకు వచ్చింది మనకు దేవుడు చూపించండి వీటన్నిటి వాపస్ తీసుకొస్తాను ప్రసంగిలో వాటిని తిరిగి తిరిగి రప్పిస్తాడు కానీ అక్కడ యజబెల్ నిజంగా ఉంటే భార్య కదా ఆయన నిజంగా ఉంటాయి ఆయన ఏ రీతిగా చీవించినప్పుడు ప్రకటన గ్రంథంలో త్రిశైర సంఘంలో ఎదవేదన స్త్రీని వాళ్ళు అంటే సింబాలిక్ ఇది ఆయన నిజంగా ఉండేలా మనకు కానీ మనకి మన టైంకి ఎదువేలన స్త్రీ సింబాలిక్ ఉందంటే ఉపాధి ఆ స్త్రీ యొక్క ఒక వ్యవస్థని సూచిస్తుంది చర్చ్ సిస్టమ్ లో ఉన్న వ్యవస్థ సూచిస్తుంది మనకి తెలుసు అటువంటి స్త్రీ అనేది ఇస్రాయల్ దేశస్తులని నార్థన్ అంటే సమర్యా రాజధానిగా ఉన్న ఈశ్రయల్ దేశం పది ఓక్రిక్లను ఆమె బయలుదేవత నడిపించింది రకరకాల దేవతల తట్టు నడిపించింది సీదోనిల టూరు సీదోని దేవతల తట్ నడిపించింది ఆమె హాబు కూడా పూజించింది దేవతలు రకరకాల మందిరాలు కట్టి బయలుదేవతకి హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ వర్షిప్ ఈమె ఆధ్వర్యంలో జరిగింది సాధారణంగా బయలుదేవత దేనికి సంబంధించిందో అవి స్పరిచ లేర్లు అర్థం చేసుకుంటే బయలుదేవత ప్రాస్పరీ సంబంధించింది బలిదేవతను పూజిస్తే వర్షాలు బాగా పడితే పంటలు బాగా పండితే ఆస్తి అంతస్తులు దొరుకుతాయి అది అన్నట్టు వాళ్ళ కాబట్టి అదంతా ప్రాస్పరిటీ ఆస్తి అంతస్తులకు సంబంధించిన విషయాలు అన్నట్టు అంటే వ్యామోహానికి సంబంధించిన అది విధానం అన్నట్టు ఆ రోజులలో మనం చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం ప్రాస్పరిటీ ప్రభులో మనకు కలగాల గానీ ఈ లోకంతో కాదు ఎందుకంటే ఈ లోకస్తులలో ప్రాస్పరస్ గా ఉంటుంది ఎందుకంటే నాన్ క్రిస్టియన్స్ మోర్ ప్రాస్పరస్ ఉంటారు క్రిస్టియన్స్ అంటే ఎందుకంటే ఈ సత్యం వాళ్ళు ఈ సత్యం తెలియదు వాళ్ళంత వాళ్ళ ఏర్పడతారు మనం ప్రభు యొక్క కృప మీద ఏర్పడుతున్నాం అయినా గానీ ప్రాస్పరిటీ ప్రాస్పెరస్ గా జీవించిన సిద్ధంగా ఉంటుంది క్రైస్తవ విషయం తెలియదు కాబట్టి అంతా ఎక్కడ చూసినా పవర్టీ వాళ్ళ గురించి ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఎజబేల్ అన్న స్త్రీని చర్చ్ టాలరేట్ చేస్తుంది అని చెప్తుండే ఇక్కడ ఏది తుయతర సంఘం గురించి మాట్లాడుతున్నారు దాని తర్వాత ఏమంటాడు ఈ ఎగదడి స్త్రీ ఏ రీతిగా విగ్రహాన్ని తట్టు నడిపిస్తున్నా చూపిస్తుంది జానత్వము చేయటకును విగ్రహములకు విగ్రహం తట్టు తిప్పుటను మారు పొంద పొందటకు నేను దానికి సమ అది తన జానత్వము విడిచిపెట్టి మారు మనసు పొందడం చర్చి గురించి మాట్లాడుతారు ఇది చర్చి మారు పొందలేదు మరి అది ఎట్లయింది చర్చ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా ఇది చాలా సార్లు మనకు కూడా కన్ఫ్యూజన్ తయారు చేసింది ఒకసారి రక్షణ పొందిన వాడు ప్రమనెంట్ గా మన అనేది అక్కడ సపోర్టివ్ లేని వాక్యం ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది ఇరవై ఒకటో అష్టంలో వాళ్ళ మనసు దానికి సమయ వచ్చింది అంటే ఒక స్త్రీ అని కాదు అది స్త్రీ అన్నప్పుడు సంఘానికి సాదృష్టం త మనం అర్థం చేసుకుంటున్నాం ఇది రెండవ క్యాండిల్ స్టిక్ చెప్పాలంటే ఇందాక లెవటేషన్ క్యాండిల్ గురించి మాట్లాడినాం ఇది రెండవ క్యాండిల్ మారుమోన్స్ పొందే తక్కువ నేను దానికి సమయం ఇచ్చింది అంటే ఎంతో సమయం ఇచ్చాడు టూ థౌజండ్ ఇయర్స్ ఇంకా లేదు దానికి టైం అనేది విషయాన్ని జ్ఞానం చేస్తాడు కాబట్టి ఇదిగో నేను దానిని ఇరవై రెండవ వచ్చిన తీస్తాను ఇది ఎందుకు యోనాకు సంబంధించిన విషయం ఇది యోనాను గుర్చిన సూచన ఏంటంటే ఇక రెండవ ఇరవై ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడిగా వ్యభిచరించాంటే విగ్రహాలకు విగ్రహాల నిపులు ఈ లోకాన్ని ప్రేమించే సంఘాలను ప్రేమించే వాళ్ళు పాఠాలను దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఈ లోకానికి నాకైతే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించిన పాత్రలు గారు అంటాడు మత్స్సు వార్త పదో అధ్యాయంలో కాబట్టి దానితో పాటు అంటున్నాడు దానితో కూడా అంటున్నాడు అంటే చర్చి సిస్టమ్ అన్నట్టు ఇక్కడ ఇదిగో నేను దానిని దా దాని పట్టించే కాబట్టి మనం మంచం పట్టించినప్పుడు జేమ్స్ట్రాస్ చూస్తే కానీ అర్థం కాదు మంచం పట్టించడం అంటే రోగం ఏగ్స్ అన్నట్టు కాబట్టి రోగగ్రస్తులు అయిపోతాడు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుండ్రుడు జీవం కదా ఆయన విడిచిపెట్టప్పుడు జీవం వెళ్లిపోయిన ప్రేమవుతుంది మృతం వచ్చేస్తారు మృతం వస్తే రోగ రూపంగా వస్తుంది కాబట్టి ఇదిగో నేను దానిని మంచం పటించి దానితో కూడా విచరించే దాని దాని క్రియల విషయమై మారు మనసు గాని వారిని బహుశ్రమల పలు చేతును చాలా క్లియర్గా ఉంది కదా బహుశ్రమల పలు అన్నాడు కాబట్టి ఇక్కడ బెడ్ అన్నప్పుడు సిమను యోనాన్ని సముద్రంలో సముద్రం అన్నప్పుడు సముద్రం ఎప్పటికైనా శ్రమలకు సాదృశ్యం ఎందుకంటే ఒక్కసారి సముద్రంలో పడినప్పుడు తెలుస్తుంది మునిగిపోతున్నప్పుడు ఊర్పాటన స్థితిలో ఉన్నప్పుడు భయంకరంగా శ్రమ అందులో ఎటువంటి జీవరాశ్రమే మనకి దాన్ని ట్రిబులేషన్ తో పోలుస్తాం సాధారణంగా ప్రజలంతా సముద్రాన్ని కాబట్టి ఆ యోన ఆ యొక్క సముద్రపు గర్భంలో పడిపోయినట్లు మనం చూస్తామంటే ఈ వాజ్ ఈ వాజ్ క్యాస్ట్ అంటే ద బెడ్ ట్రిబులేషన్ అన్నప్పుడు సముద్ర గర్భంలోకి పోవడం కాబట్టి క్రియతయరణ సంఘము ఇటువంటి శ్రమల పాలు కాబోతుంది అని ప్రభు హెచ్చరిస్తుంటాడు ట్వంటీ టూ అవర్స్ వారిని బహుశ్రమల పాలు చేతులు మార్మల్స్ పొందకపోతాయి అంటే చర్చ్తో మాట్లాడతాడు లేదా వారి నాలుగు రక్షణ పొందినాను బాక్సం పొందినాను ప్రసాద పొందుకున్నాను అంటే ఇంకా ఇటువంటి క్రియలలో ఉన్నావు అంటున్నాడు ఎంటర్టైన్ సిస్టమ్ ఇది కాబట్టి లేదు ఒక స్పెషల్ చర్చ్ జపానికి వీల్ యూనివర్సల్ చర్చ్ అన్నాడు నువ్వు స్పెషల్ గా ఉన్నావు అంటే నువ్వు దేవుణ్ణి అబద్ధికులుగా అన్నాడు కొంతమంది ఆ రీతిగా ఉంటారు నేను కరెక్ట్గా ఉన్నాను నేను కరెక్ట్ చర్చ్ లో ఉన్నాను బ్రదర్ అంటే ఈ వాక్యాన్ని నువ్వు అమలు చేస్తున్నావు కాబట్టి నేను మాకు ఆ రీతిగా అర్థం చేసుకోలేదు యూనివర్సల్ చర్చ్ కి కొంతమంది ఉండొచ్చు ఎక్సెప్షన్స్ ఇండివిజువల్స్ వాళ్ళు హోలీ గ్రూప్ గా ఉండొచ్చు కానీ ఫస్ట్ త్రీ గ్రూప్స్ అసోసేట్ అయితే మీ హోలీనెస్ పోతుంది కదా ఆటోమేటిక్ గా ఈ లెజబ్రీల్ని వీళ్ళు ఏ రీతిగా సహించిన విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం మరోసారి ఎనిమిది గ్రంథము యాభై ఒకటో అధ్యాయం తొమ్మిదవ ఆయన ఈ విషయాన్ని జ్ఞాపం చేస్తా ఉన్నాడు ఇన్యా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచ్చి తెలుగు వైద్యుల్ని చూస్తున్నాయి గ్రంథము యాభై అధ్యాయము తొమ్మిదవ వచ్చం మనకు తెలుసు ఈరోజు చర్చ సిస్టమ్ అంతా కన్ఫ్యూజన్ అంటే బబిలోనిక్ సిస్టమ్ అనేది తెలిసి వేళు బబులోన్ అనే ఉన్నారు బబులోనికి సాధిష్యం కన్ఫ్యూజన్ లేదా కన్ఫ్యూజన్ కి దారి తీసింది మొత్తం చర్చి సిస్టమ్ ఆ రోజు కోవిడ్ లో ఎనిమిది వస్తాం లో బబులును నిమిష మాత్రంలోనే కూలి అది కూలిపోతుంది అందుకే కూడా అది త్వరగా కూలిపోబోతుంది ప్రణ దానిని చూచి అంగలార్చుడి అది స్వస్థత నందునేమో దాని నొప్పి కొరకు గు తీసుకునే రండి మనము బబులను స్వస్థ అయితే అది స్వస్థత నొందలేదు దేవుడు ఎంతో అవకాశం ఇచ్చాడు బొబులోనికి కానీ దేవునికి ఇష్టం మనము బొబులో నుంచి స్వస్థపరచబోరు తిని అన్నప్పుడు దేవుడు తన హృదయాన్ని ధ్యాప్తం చేస్తున్నాడు తన దొరికే పరిస్థితి బొబులోను నేను స్వస్థపరచాలనుకుంటున్నాను కానీ అది మంచం పట్టింది అయితే అది స్వస్థత నొందలేదు దాన్ని విడిచిపెట్టుడి ఖచ్చితంగా విడిచిపెడతాడు దేవుడు ఇది ఈ విషయం చెప్పాలంటే బహు కష్టకరమే చర్చ మంచి ప్రే చేసుకుంటున్నాం బ్రదర్ వర్షింగ్ చేసుకుంటున్నాం బ్రదర్ ఫాస్టింగ్ ఉన్నాం బ్రదర్ అన్ని చెప్తా ఉంటారు అవి జస్టిఫికేషన్ సరీ కానీ వాళ్ళ ప్రవర్తన ఆ రీతి లేదు వాక్యం చెప్తుంది వాళ్ళ ప్రవర్తన గురించి అందుకు చదవరు వాక్యం వాళ్ళ లైఫ్ స్టైల్స్ కి ఇది అడ్డంకంగా ఉంటది కాబట్టి వాక్యం చదవరు జస్టిఫై చేసుకుంటా మనము మన దేశంలోకి వెళ్తాము రండి దాని శిక్ష ఆకాశం అంతా ఎక్కువగా చూడండి అది ఆకాశం అంతా ఎట్లా సాగుచున్నది అది మేఘములంతా ఉన్నతంగా ఎదుగుతున్నది ఎక్కుచున్నది కాబట్టి ఎండ్ టైమ్స్ లో ఈ టూ చర్చెస్ గురించి అంటే రెండు క్యాండిల్ రిప్రజెంటింగ్ రిమైనింగ్ ఐదు క్యాండిల్ కాబట్టి ఈ ఈ టూ క్యాండిల్ అంటే ఒకటేమో లెవటేషన్ ఇంకోటి ఏమో త్రియ మనకు తెలుసు త్రియ తయారీ అంటే సాక్రిఫైస్ చేసుకుంది ఆయన కొరకు సాక్రిఫైస్ చేసుకున్న సంఘం దాని మీనింగే అది క్రియ తయారీ అంటే అర్థము ఆ సమర్పించుకుంది త్యాగపూరితమైన జీవితం జీవించగలిగింది కానీ చివరికి వచ్చినప్పటికీ ఏమైంది అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది చివరికి వచ్చేప్పటికీ దాని త్యాగా అది మర్చిపోయింది సమర్పణను మర్చిపోయింది మర్చిపోయి యజబెలు బోధలకు వచ్చేసింది ఎజబెల్ బోధ అంత డీటెయిల్ గా చెప్పాలి యజబెల్ బోధ అంత అక్రమంగా ఉంటది కదా ఆబోట్టు పొలం దొంగతనం చేసి వాడిని చపిచ్చింది యజబెల్ ఆ హాబుడ్ని రిక్షగొట్టి నువ్వు రాజు అహంప నింపింది నీతి నియమంలో న్యాయ విధానాలను అన్నిటి పవర్మార్ చేసింది ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్స్ వచ్చేసి నాబోత్తు అన్యాయంగా జరిపేసినట్టు మనం చూస్తుంటాం అక్కడ నీతి పరిన్ న్యాయ అలా ద్రాక్ష కులం కొన్ని మందికి వ్యక్తి నాబోతు ద్రాక్ష్యం నాబోతు రాబోతు తన ఆశలు అన్ని పోగొట్టుకున్నట్లు అగ్రిగేషన్ లో వారి సంపాదన చూపిస్తాను వారికి సంబంధించిన వాక్యాలు ఎన్నో ఉన్నాయి డీటెయిల్డ్ గా సో ఇప్పటికి నేను కంక్లూడింగ్ కంక్లూడింగ్ చేయగలుగుతాయి గానీ మనం సెవెన్ క్యాండల్ స్టిక్స్ ఇంట్రొడ్యూస్ చేసుకోలేదు సెవెన్ స్టార్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకోలేదు చాలా ఉన్నాయి డీటెయిల్డ్ గా వాక్యాలు సెవెన్ సెవెన్ స్టార్స్ కి సంబంధించిన వాక్యాన్ని మనం ఈ రోజు ఇంట్రొడ్యూస్ కాబట్టి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై వచనం ఈ సెవెన్ స్టార్స్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటది వాక్యం ఎందుకంటే నేను కూడా ఎప్పుడు మన గురువు సలు చెప్పలేదు అంతవరకు వాళ్ళు గ్రాడ్యుయేట్ కాలేదు బట్ నేను అనుకుంట బహుశా ఇక మీద నేను వాటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన యూట్యూబ్ వీడియోస్ లో కూడా ఈ సెవెన్ స్టార్స్ కి సంబంధించిన విషయాలు నేను పిలిపించబోతున్నాను ఎందుకంటే సెవెన్ స్టార్స్ అనేది మరో అంతా కూడా యాక్చువల్ గా పద మొదటి అధ్యాయం ఇరవై వచ్చనంలో ప్రభు మాట్లాడుతాడు పంతొమ్మిదవ వర్షం నుంచి కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని నీవు విన్ విన్ వీటి వెంట కలుగ వాటిని అంటే చూచిన వాటిని అంటే పాస్ట్ ఉన్న వాటిని అంటే ప్రజెంట్ వీటి వెంట కలుగబో వాటిని అంటే ఫ్యూచర్ కాబట్టి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వీటన్నిటిని కలిపి చూపించామంటారు చూసిన వాటిని ఆల్రెడీ జరిగింది వాటిని ఎందుకు చూపించానా ఆల్రెడీ పెరిగిపోతే మళ్ళీ ఎందుకు రాయాల వాటి గురించి అంటే వాటి అన్నింటిని తిరిగి రప్పంపబోతున్నాడు జ్ఞాపం చేసిండ్రు అందుకే ఇరవై వర్షాలు అనగా అనగా నా కుడి చేతుల్లో నీవు చూచిన ఏడు నక్షత్రములు కూర్చున్న మర్మము దీనికి సంబంధించిన విషయాలు నేను మీకు తెలిసి చూపిస్తాను డీటెయిల్ గా చాలా పెద్ద పోదు చాలా డీటెయిల్ గా ఉంది అసలు ఇన్కంప్లీట్ గా ఉంది చూస్తా ఉంటే ఆ ఏడు సువర్ణ దీపముల సంగతి రాయువు ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు త్రూత అది క్రూ ఇచ్చింది ఆల్రెడీ కాబట్టి నక్షత్రములు కూర్చున్న మర్మము పాయింట్ ఏడు సువర్ణ దీపముల దీప స్తంభముల సంగతియుము తర్వాత ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూత అని హెచ్చరిస్తున్నాడు కాబట్టి దూత అన్నప్పుడు ఏంజిల్ అంటాం ఇంగ్లీష్ సెవెన్ స్టార్స్ ఆర్ సెవెన్ ఏంజిల్స్ కాబట్టి మూరలు ఊదేది కూడా ఏడు దూతలు మొదటి ట్రంప్ ఎటు దూత మొదటి దూత అట్లా ఏడు దూతలు కాబట్టి ఈ ఏడు దూతలు ఏడు నక్షత్రములు ఈ ఏడు సంఘాలకి వాళ్ళు మినిస్టర్స్ అని లేక సేవకులు అనేది కూడా జ్ఞాపకం చేస్తుంది ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇండివిజువల్ గా గుర్తింపు పొందుతూ ఉంటాం కానీ న్యూ టెస్ట్మెంట్ లో వ్యక్తిగతంగా ఎవరికి గుర్తింపులు ఉండవు ఎంటైర్ గ్రూప్స్ ఎంటైర్ చర్చ్ సిస్టమ్ నేను గుర్తిస్తూ ఉంటాం మనం అంటే ఆల్ మినిస్టర్స్ ఒక గ్రూప్ ఆల్ ఎల్డర్స్ ఒక గ్రూప్ ఆల్ కాంగ్రిగేషన్ ఒక గ్రూప్ అన్నాడు ఇట్లా ఐడెంటిఫై అవుతా ఉంటాయి గ్రూప్స్ ఇంకా న్యూ టెస్ట్మెంట్ వచ్చేపటికి సమూహం అన్నాడు యాచక్క సమూహం అంటాడు రాజుల సమూహం అంటాడు దేవుని ప్రజా అంటాడు అంటే గ్రూప్ అన్నట్టు గ్రూప్ ఈజ్ ఇండివిజువల్ అన్నట్టు న్యూ టెస్ట్మెంట్ లో అవి తెలియాక ప్రాఫెటిక్ సర్కిల్స్ లలో ప్రాఫెటిక్ స్కూల్స్ ప్రాఫెటిక్ మినిస్ట్రీస్ లలో వాళ్ళు అగైన్ ఏలియా వస్తాడు అగైన్ మోసాడు ఈ రీతిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏడు నక్షత్రాలకు సంబంధించిన విషయాలు నేను కొంచెం డీటెయిల్ గా because we fistanu most probably a introduction lagane undal untundi mana foot ne nenaithe modati diga indicator connection the program candle mo modate diagram 20 years lo the niche of the seven stars which the stars in my right hand and seven golden golden candlesticks the seven stars are the inner months of the seven churches and the seven candlesticks which the stars are the seven churches kavati ఇక్కడ సెవెన్ స్టార్స్ గురించి మనం ఇంట్రడూ చేస్తా ఉన్నప్పుడు ఈ సెవెన్ అనేది ఉపమాన రీతిగా చెప్పబడింది నిజంగా సెవెన్ స్టార్స్ కావు లేక స్టార్స్ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే నిజంగా ఆకాశ ఉండే నక్షత్రాలు అనుకుంటారు కానీ అవన్నీ ఉపమాన రీతిగా చెప్పబడ్డాయి లేకుంటే చిన్న పరంగా సింబాలిక్స్ అంటే ఇంగ్లీష్ లేక మెటాఫోర్స్ అంటే ఇంగ్లీష్ లో ఆ లేక చైనా పరంగా చెప్పబడ్డాయి అవి నిజమైన నక్షత్రాలు కావు ఆత్మీయమైనవి కానీ పాత నిబంధన కాలపు పుస్తకాలలో నిజంగా కనిపిస్తాయి అవి కానీ కృత నిబంధన వచ్చేప్పటికీ అవి ఆత్మీయంగా మారి అంటే ప్రకృతి సహజంగా చూపించబడతాయి కానీ వాటి వెనకాల ఉండేది ఆత్మీయమైన గుర్తింపు ఆ ఆత్మీయమైన గుర్తింపు గుర్తింపు చివరికి మళ్ళీ ప్రకృతి సహజంగా మారుతుంది త్రీ ట్రాన్స్లేషన్స్ అంటాం ఇంగ్లీష్ లో మనం ఇవి మనకి ఎక్కడ దొరకవు యాక్చువల్ కూడా పాత కాలపు పుస్తకాలలో ప్రకృతి సహజంగా నెరవేరునాయి క్రొత్త నిర్ణయినకు వచ్చేప్పటికీ సమస్తము పాతవి గతించి సమస్త కృతమైనవి మరి కృత్తమైనవి కూడా మనుషులకు సంబంధించినాయి కాబట్టి ఆ క్రొత్తవి ఆత్మీయమైన గాని ఆ ఆత్మీయమైనవి మనుషులకు సంబంధించినవి అనేది అంటే ప్రకృతి వాళ్ళే కాబట్టి మనుషులకు సంబంధించినవి కూడా ఆత్మీయమైనవి అనేది దేవుడు కాబట్టి ఇప్పుడు మొదటి కొంత పాత్ర ఈ క్లూ ఇచ్చేది పౌలు అందుకే న్యూ టెస్ట్మెంట్ లో పౌలికి బయలుపరచబడ్డంత మర్మములు మరియు ఏ సేవకి బయలుపరచబడలేదు ఎందుకంటే ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్ స్కాలర్ యాక్చువల్ గా ఓల్డ్ టెస్ట్మెంట్ గమలేయర్ దగ్గర ఒక స్టూడెంట్ లాగా చాలా సంవత్సరాలు కాబట్టి ఆయన ఈజీగా కనెక్షన్ చేయగలుగుతుంది ఆయన ప్రార్థనాపూర్వకంగా ఉంచినప్పుడు దేవుడు అతనికి ఎంత మర్మాలు బయలుపరచండి ఆ మర్మాలను బహు సిస్టమేటిక్ గా గ్రహించి ఆయన పత్రికల రూపకంగా రాసినట్టు మనం చూస్తా ఉంటాం అందుకే కొడతలు రాసిన మొదటిక పదిహేనవ అధ్యాయం నాకు ఫేవరెట్ ఇది క్యాపిటల్ అధ్యాయం ఎందుకంటే ఇక్కడ ఉంది ఎగ్జాక్ట్లీ ఎవరు హేవెన్ కి పోతారు ఎవరు హెవెన్ కి పోరి అధ్యాయంలో మొదటి కోరితలు రాష్ట్ర పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై వచనంలో ఈ విషయాలు జ్ఞాపకం చేస్తుంటాడు ఏమనంటే మరియు ఆకాశ వస్తు రూపములు కలవు దీన్ని ఇంగ్లీష్ లో సెలెషియల్ బాడీస్ అంటున్నాను ఇంగ్లీష్ లో నేను తెలుగులోనే చదువుతున్నాను మరియు ఆకాశ వస్తు రూపములు కలవు భూ వస్తు రూపములు కలవు అంటే టెరస్ట్రియల్ బాడీస్ అంటే ఆకాశ వస్తు రూపములు భూ వస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపంలో మహిమ వేరు భూ వస్తు రూపంలో మహిమ వేరు చూడండి ఆకాశ వస్తు రూపములు మనకు తెలుసు ఆకాశములు ఏముంటాయి సన్ మూన్ స్టార్స్ మీకు తెలుసు భూ వస్తు రూపములు ఏముంటాయి చెప్పండి ఎవరన్నా భూ వస్తు రూపములు భూమిలో ఏముంటాయి వస్తు రూపములు అంటే జీవం దళ వస్తు రూపములు అంటే ఆ రీతిగా మనుషులు పశువులు పక్షులు క్లీదా మీద ఉండేవి అవి మూడే ఆకాశం మీద ఉండేవి కూడా మూడే సూర్యుడు చంద్రుడు నక్షత్రములు క్లియర్ గా అనిపించాడు అంటే మనం అస్ట్రానమీలో ప్లానెట్స్ కూడా అంటాం కదా మనం కొంత అస్ట్రానమిక మాట్లాడదాచుకున్నాను ఈ వాక్యాన్ని చూపించినప్పుడు చూడండి నలభై ఒకటో వర్షంలో మహిమ వేరు ఎందుకంటే మహిమ వేరు ఎందుకు చెప్తుంటే అర్థం చేసుకోండి దాని తర్వాత నక్షత్రంలో మహిమ వేరు ఎందుకంటే మనం సెవెన్ స్టార్ట్ మనం ధ్యబోతున్నాం గప్పలు తెలియాల పౌలు పాలి తీయాల చెట్టం పౌలు బోధల వీటిని అర్థం చేసుకోండి మనం నక్షత్రంలో మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రము రకను మరి ఒక నక్షత్రం రకను భేదము కల కలదు ఎవ్రీ స్టార్ ఈస్ డిఫరెంట్ అంటాడు ప్రతి నక్షత్రంకి భేదం ఉన్నట్టు ఒక్కొక్క నక్షత్రానికి భేదం ఉన్నట్టున్నాడు ఎందుకంటే సెవెన్ స్టార్స్ సెవెన్ డిఫరెంట్ స్టార్స్ అని చెప్తున్నాడు అక్కడ ఏడు నక్షత్రాలు ఏడు విధాలుగా ఉన్నాయి ఏడు వాటికి భేదములునే అంటున్నాడు అందుకని మొదము ఆ అక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే డివిజన్ బ్రేక్డౌన్స్ కనిపిస్తుంది మనకి స్టార్స్లల్లో ముఖ్యంగా ఆటోమేటిక్ గా వెరీ క్లియర్ గా ఐడెంటిఫై చేస్తున్నాం దాన్ని స్టూడికి ఉన్న మహిమ వేరు చంద్రుడికి ఉన్న మహిమ వేరు నక్షత్రంలో మహిమ వేరు కానీ మహిమను బట్టి ఒక నక్షత్రం నకను మరి ఒక భేదం కలదు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క డిఫరెన్స్ లక్ష్యాన్ని హెచ్చరిస్తాడు ఆ డిఫరెన్సెస్ గురించి మనం నేర్చుకోవాలంటే చాలా డీటెయిల్డ్ గా మనం వెళ్లాల్సి వస్తుంది స్టడీలో బట్ నేను ఓన్లీ కొంత ఎక్స్ట్రా ఇన్పుట్ వచ్చేసి ఇంకా మనం ప్రేయర్ వెళ్ళిపోదాం కీర్తన గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఈ విషయాలు మనకి చూపిస్తున్నాడు కీర్తన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడవ అసంలో వెన్ ఐ కన్సిడర్ దై హెవెన్ ద వర్క్ ఆఫ్ దై ఫింగర్స్ ద మూన్ అండ్ ద స్టార్స్ విచ్ హ్యాస్ ఆర్డైండ్ ఆర్డైండ్ అన్నట్టు తెలుగులో నేను చదువుతా తర్వాత అంటే వాటిని ఆర్గనైజ్ చేసి అంటున్నాడు ఆర్డైండ్ అంటే ఆర్గనైజ్డ్ అన్నట్టు అంటే తెలుగులో జరుపుతున్నాడు ఈ చేతి పని అయిన నీ ఆకాశములను ఆకాశములు అన్నప్పుడు క్లురల్ ఫామ్ లో ఉంది కదా పౌలు మూడు ఆకాశముల గురించి మాట్లాడతారు తన పత్రికలలో ఆయన మూడవ ఆకాశానికి వెళ్ళిన చెప్తాడు అక్కడ ఆయన చూసిన ఆ ఆ విషయాలని ఆయన ఎంతో ఆశ్చర్యంగా చరిత్ర శక్తి కాని విషయాలు అంటాడు అక్కడ ఆయన చూడగలిగింది మనం ఎందుకు వెళ్ళాం చెప్పాడు మనకు ఇంట్రెస్ట్ లేదంటే ఎప్పుడన్నా మనం ప్రేయర్ చేస్తున్నామో గవ్వ నాకు హెవెన్లీ విషయది గవ్వ అని క్రిస్టియానిటీ ఎక్కడ ఉండదు అటువంటి ప్రేయర్ బట్ ఆయన ఉంది పౌలికి నేను థర్డ్ హెవెన్ కి పోయినా అంటున్నాడు అక్కడ డైరెక్ట్ గా చెప్పుకుంటాడు గురించి నాకు ఒక వ్యక్తి తెలుసు ఆయన మూడవ ఆకాశంలోకి వెళ్ళిండు అక్కడ ఎన్నెన్నో అద్భుతాలు వింతలు తీసాడు ఉచ్చరింప శక్ం కాని విషయాలు తీసాడు అక్కడ అందిస్తాం దాని వాటి గురించి అంత చెప్పలే కానీ ఆయన పత్రికలలో ఇండైరెక్ట్ గా క్లూఫిక్ చేసేటప్పుడు అది దేవుని యొక్క నడిపి పరితి ఉంటది ఒక తరం వాడు వీటిని వెతుక్కోవాలా నేను మనం ఏదో మెకానికల్ గా చార్జింగ్ వెళ్ళిపోతున్నాం అప్పుడు నీ హృదయంలో నాటుకోదాండి ఫుడ్ మరోసారి మహిమను బట్టి ఒక నక్షత్రం మరి ఒక నక్షత్రం బీదములు కలు కలదు కదా అని ప్రశ్నించినట్టు మీకు తెలవదా అంటున్నాడు అందుకే కీర్తలము ఎన్ని దా వస్తుందో నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చెందరి నక్షత్రాలను నేను చూడగా నాకు ఆశ్చర్యం పడుతుంది అంటాడు అంటే వాటిని ఏ రీతిగా ఆయన ఆయన చేతి పనులు బై ఓన్ హ్యాండ్స్ దేవుడు తన హస్తాలతో ఎట్లా వాటిని కించడానికి జ్ఞాపం చేస్తున్నాడు ఆకాశములను ఆయన హస్తాలు తెలుగులో ఇంగ్లీష్ నేమో దై ఫింగర్స్ అని ఆయన ఆయన వ్రేళ్లు చేతి వ్రేళ్లతో చేసినట్టాడు తెలుగుకి వచ్చేపడికి హస్తాలు అంటున్నాడు అంతే తేడా తెలుగుకి ఇంగ్లీష్ కి తేడా జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కానీ మనం రెండింటి కంబైండ్ చేసి ఉంటాం ఎప్పుడు అంటే ఫింగర్స్ అంటే మనం ఎక్కి చూపించడం కదా హస్తాలు ఏమో ఫింగర్స్ అన్నప్పుడు పాయింటింగ్ చేస్తున్నాడు చూపిస్తున్నాడు ఈ గుంపులు చూడండి అనే ఈ నక్షత్రం ఎక్కడైనా చూడండి అంటున్నాడు ఇవి ఆశ్చర్యకరమైనవి ఇప్పుడు దావిత మహారాజ్ కా అర్థం కాకపోయిందమ విషంగా అవన్నీ చెప్తాం అంటే రాసుకుంటా ఆ రచయితలు స్టైడ్ అటర్ కానీ మనకి వాటిని అర్థం ఇస్తానికి ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చాడు టూల్స్ ఇచ్చాడు నాలెడ్జ్ ఇచ్చాడు టైం ఇచ్చాడు రిసోర్సెస్ ఇచ్చాడు అంత అది అర్థం చేసుకుందాం టెప్స్ సిస్టమ్ అంత పనికా్రంథంలో నేను సూచన సంస్లో చేస్తాను వాక్యము వచ్చే వారము యోగ గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో డీటెయిల్డ్ గా మనం చూడబోతున్నాం వీటిని యోగ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అసంలో ఫస్ట్ నేను ఇంగ్లీష్ దాని తర్వాత ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీరు ఎప్పుడు వీటిని ధ్యానించలేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఏ చర్చలో ధ్యానించారు ఏ కాన్వెంట్ అది కూడా గ్యారంటీ ఎందుకంటే అవి నేను ఎక్స్ట్రా కొద్ది చాలా డిస్టర్బింగ్ ఉంటుంది మైండ్ కానీ హై స్కూల్ డేస్ అంటే జ్ఞాపకాటరీ మూవ్మెంట్స్ గ్యాలక్సీ మిల్కీ వేస్ చాక్లెట్ గురించి ఇస్తారు చాలా ఇంపార్టెంట్ చదువు ఎక్కువ డిఫెంట్ లైఫ్ లో హైయెస్ట్ కదర్ వల్ ఒకటే ఆయన హైయెస్ట్ పాయింట్ కంప్లీట్ చేసుకుంటే ఆయన ఆయన కార్యంలో ఎంత అమోఘం లేని ఒక కానీ ఫార్మర్లకు వీటిని బయలుపడతానండి ఎంత చదువుకున్నాను ఫార్మర్లు ఆయన అదే చాలా అనుకున్నా పామరని నాకు తెలువ తోవాటి మైండ్ సెట్ ముఖ్యంగా వీటిని నువ్వు ఇలిటరేట్ పెట్ట ప్రకటించు ఇలిటరేట్ పెట్ట ఎందులో వీటిని ప్రకటించలేకపోతున్నారంటే ఇలిటరేట్ ఎక్కడెండి కాంగ్రిగేషన్ చూడండి తొమ్మిదవ గ్రంథము తొమ్మిదవ దేవుడు తొమ్మిదవ మాట్లాడతాం విచ్ మేక్ ఎట్ హ్యాప్ అండ్ అక్కడ నాలుగు గుంపుల గురించి మాట్లాడుతున్నా మనము లాస్ట్ వన్ డేస్ నాకు హిందీస్ కింద ఈ మూడు గుంపులు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ కూడా చూడండి సొమిల బస్సులు అంటే తెలుగులో చూడండి ఇక్కడ మీరు ధ్యానించిన చూడండి ఆయన స్వాతి మృగ శీర్షము కృతిక అను వాటిని దక్షిణ నక్షత్రాలుగా తీర్చి ఉన్నాడు ఎప్పుడన్నా మనం జ్ఞానిస్తున్నాం ఇది క్రిస్టియన్ నేమ్ కృతిక ఆడపిల్ల పేరు పెడతా కృతిక అని యాక్చువల్గా ఇది బైబుల్ నేమి కృతిక అనేది ఎప్పుడన్నా పెట్టుకున్నారు ఎవరన్నా పేర్లు కృతికంగా ఏడు కన్యకలం అంటే సెవెన్స్ అనండి సెవెన్ సిస్టర్స్ అనండిపోతాయి ఎందుకు ఇప్పుడు అంతగా వాటిని మన కొడుకు దాచిపెట్టింది ఫాస్ ఉండాలా ఫ్యాషన్ వెతుక్కోవాలా ఏదో కాలం వెళ్ళిపోతున్న అంతే కానీ మనం ఇంట్లో ఎన్ఫ్లనమీ దేవుడు కనిపించింది ఆయన గ్రేట్ ఎస్ట్రానర్ ఎందుకంటే ప్లానిటరీ మూవ్మెంట్ మీకు చెప్పాలన్న అవకాశం అంటే మన గుల్ లో Fine Tuning ట్యూనింగ్ ఆర్గ్యుమెంట్ అని ఫైన్ ట్యూనింగ్ ఆర్గ్యుమెంట్ fine tuning argument. ఆర్గ్యుమెంట్ గురించి మీకు అర్థమవుతే ఎటువంటి ఎక్కి మీరు లేదు ఏ ఎక్కువ ఎప్పుడైతే ఫైన్ ట్యూనింగ్ ఆర్గ్యుమెంట్ గురించి మాట్లాడతావో వాడు మెల్లిగా కార్పుకుంటాడు ఎందుకంటే టైం లో ఫైన్ ట్యూనింగ్ ఆర్గ్యుమెంట్ ఒక్కటే కచ్చితంగా దేవుడు మిగిలిపోతుంది అదన వాళ్ళని చెప్పే ఆర్గ్యుమెంట్ నిలవడలేవు కానీ ఒక్కటే సైడ్ ఒక్కే ఆర్గ్యుమెంట్ ఫైన్ ట్యూనింగ్ ఆర్గ్యుమెంట్ ఈ ఫైన్ ట్యూనింగ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఒక్కడికే అర్థమవుతుంది నేను మ్యాథమెటిక్స్ అని కాను కానీ ఎప్పుడైతే ఫిటికల్ మ్యాథమెటిక్స్ నాకు అంతనే అర్థమైపోతుంది మ్యాథమెటిక్స్ అర్థం అవలేదు నాకు కానీ పెట్టుకున్న మ్యాథమెటిక్స్ అర్థం అయిపోయింది లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ నేను కంక్లూడ్ చేస్తాను భాస్కర్ ఈ ఫైన్ క్యూడింగ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్లానెట్ మనకు తెలిసిన గ్యాలక్సీ ఒకటే అంటే కొన్ని వేల గ్యాలక్సీస్ ఉన్నాయి ఒక మనకున్న గాలక్సీలో ఓన్లీ నైన్ ప్లానెట్స్ అని అంటారు కానీ యాక్చువల్గా మనకున్న ఈ ట్వెల్వ్ ప్లానెట్స్ ఆ మనం ఈ బ్రాహ్మణ్ ప్లీజ్ లతో నేను ఆర్గ్యూ చేసేవాడిని గతంలో ఆ నైన్ లో తొమ్మిది నవగ్రహాలు ఉంటాను కదా నవగ్రహాలలో తొమ్మిదవ గ్రహం మైన్ అయిపోయింది లేదు అది ఎక్కడి ఎవరు తెలియదు వెతుకుతే దొరుకుతలేదా అంటే ఇప్పుడు ఎనిమిది గ్రహాలు కనిపిస్తున్నాయి పాతవి కొన్ని వేల సంవత్సరాల గ్రహాలలో లాస్ట్ 15 ఇయర్స్ లో మూడు కొత్త గ్రహాలు కనుకున్నారు అవి అంతకుముందు కనిపించలేదు మనుషులకి అంటే టోటల్ ఇప్పుడు ట్వల్వ్ ప్లానెట్స్ యాక్చువల్ గా ఐడెంటిఫైడ్ అస్ట్రానీలో అప్పుడు నేను బ్రాహ్మణ్ క్రీస్తును అడుగుతున్నాను మీరు ఇంతకాలం తొమ్మిది గ్రహాలు పెట్టారు ప్రతి టెంపుల్ స్టార్టింగ్ లో తొమ్మిది గ్రహాలు పెడతారు మనలో ఒక మాయం అయిపోయింది ఆ తొమ్మిది గ్రహాల నుండి ఆధారపడి కదా మీరు పత్రికలు తయారు చేసినారు వార ఫలాలు రాశి ఫలాలు మీ క్యాలెండర్స్ అన్ని తయారు చేసినాయి మళ్ళీ తొమ్మిదో మీ మాయమైపోతే మీ క్యాలెండర్స్ అన్ని తారుమారుగా అవ్వాలి కదా మీ ఫలాలు రాశి ఫలాలు తారుమారు కావాలి కదా తర్వాత చిన్న కొత్త మూడు గ్రహాలు నడుపుడు సైన్స్ లో ఈరోజు మరి ఎక్కడ స్థలం క్రియేట్ చేస్తారు మీ టెంపుల్స్ లో అప్పుడు మీ రాశి ఫలాలు మీ వార ఫలాలు మీ క్యాలెండర్స్ అన్ని వంకర్ అయిపోయినట్లేదండి అది మొత్తం బోగస్ అన్నట్టే కదా అంటే ఆ నేను నేను ఆర్గ్యూ చేయలేదు సార్ అంటున్నాడు సరే మనం మనతో ఆర్గ్యూ చేసి వాళ్ళు ఓడిపోవాలనేది కాదు మన ని వాళ్ళని ప్రభుత్వం నడుపుతున్న నేను ఆర్యము అస్ట్రానమీ యాక్చువల్ గా బిబ్లికన్ ఆటోమేటిక్స్ యాక్చువల్ గా బిబ్లికన్ అయితే ఈ స్వాతి మృతముక ఇది మూడు గుంపులు ఇది యాక్చువల్ ఎందుకు ప్రభు చూపి అంటే ఆకాశం యాక్చువల్గా అయితే ఆకాశం వాసులు అంటే రక్షింపబాటు వాళ్ళంతా ఆకాశం వస్తుంది మనం పైన ఉన్న వాళ్ళు యాక్చువల్ గా ఎఫెస్ గా రాష్ట్రపత్రిక రెండవ దేవుడు డేంజరస్ వాక్యం అది యాక్చువల్ గా బావులు సంఘాలంతా చిన్న భిన్న మీద ఇక్కడ వాక్యం చెప్పారు అంటారు మనం అందరము ఈ క్షణం మన ప్రభుత్వం పాటు అట్ల సింహాసం మీద ఉంటుందని చెప్పిందాక్యండ్స్ విత్ అవర్ లాడ్ దాంట్లో ఆయనతో పాటు సమాసంలో ఉన్న వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టి వెళ్తారు ఆ తన డేం ఆరోగంలో తాను మనకు తెల్లదు మన అది సులేసంగా చదువుతుంది కానీ ఆత్మలో చూడండి ఈ మనం ఇక్కడ వింటున్నాం కానీ మనం ఆత్మలో ఆయన చదువులు ఈ శడు ఇది పక్కన ఉన్నాడు అది క్రహించగలవా అంత పవర్ఫుల్ గాడ్ ఇక్కడ స్వాతి క్షీర్ణము ఇక్కడ వీటికి సంబంధించిన మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి కంక్లూడ్ చేసిన వాక్యం స్వాతి అంటే ఇంగ్లీష్ లో ఆర్స్ దాని జేమ్స్ ట్రాంగ్ మీనింగ్ అంటే దాని తర్వాత ఈ గుగుల్లో కూడా దాన్ని ఏం చెప్తా ట్రాన్స్లేషన్ లో పోతి అంటే తెలుగు బంటి అని ఉంది అక్కడ లేక వేర్ అని ఇంగ్లీష్ లో బేర్ అని ఉంది ఎలుగు బంటి కాబట్టి ఇది ఒక గుంపు తెలుగు బంటి దేనికి సంబంధించింది ఎందుకంటే ధాన్యల్ గ్రంథం ఏడాయంలో మళ్ళా వాపస్ వెళ్ళిపోతాం మనం నెక్స్ట్ డిఫ్ దానియల్ గ్రంథం ఏడో అధ్యాయంలో మనం చూస్తాం లయన్ బేర్ లేకపోయి నాలుగు అవి జీవులు దాని లభిస్తుంది నాలుగు టీవీలు లభిస్తా ఉంటాయి లయన్ బేర్లు ఎండి కాబట్టి ఆ బేర్ ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఉంది స్వాతి అంటే bear అని ఉంది యాక్చువల్గా స్వాతి అంటే బిగెల్స్ స్వాతి అంటే మంచు కదా సాంస్కృతిక్ వర్డ్ స్వాతి అంటే మన్స్ చలదనం అన్నట్టు కాబట్టి చలధనము పోలార్ బేర్స్ బిగెల్స్ పోలార్ బేర్స్ అంటే చక్కల్లా ఉంటాయి బేర్స్ ఆ చల్ల ప్రాంతం ఉంటాయి బేర్స్ అవి ఆ అవి ఇట్లా ఇట్లా షే ఇ షేక్ అయినప్పుడు వాటి శరీరం నుంచి అంత మంచి పడిపోతాం వచ్చేది అది సింబల్ అదే అయితే ఫిజికల్ లెయర్లు వస్తే ఆ బెయిర్ అంటే రష్యాకి రష్యన్ సింబల్ యాక్టర్ దాని నేషనల్ అనిమల్ అంటాను కానీ రష్యా దానికి సంబంధించి నేను నెక్స్ట్ చెప్పండి ఈ లయన్ బెయర్ ఎప్పుడు ఏన్షియన్ టైంలో నాలుగు దేశాల సాధిస్తుంది మన టైంలో నాలుగు దేశాలకు సాధిస్తుంది సాధారణంగా బేర్ అనగానే రష్యా గ్యాప్ అనిపిస్తుంది లయన్ అనగానే ఇంగ్లాండ్ గ్యాప్ కనిపిస్తుంది లెక్క అనగానే జర్మనీ గ్యాప్ కనిపిస్తుంది ఈ వేలు అంటే యుఎస్కే గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది ఇవి ఆల్రెడీ మనం లాంగ్ ఇయర్స్ డిస్కస్ చేసినాయి ఫోల్ టెస్ట్మెంట్ టైంలో లయన్ బేర్ లెపట్ ఈ వేలు నాలుగు దేశాలకు నేను ఇప్పుడు చూపించాను కానీ యాక్టిస్ యాక్టివర్స్ అంటే స్వాతి లేక బేర్ ఇది మనం సిక్స్త్ ట్రాంప్ బోధలో ఇస్తాము సిక్స్త్ ట్రాంప్ బోధలో ఈ స్వాతి లేక వేర్కి దేవుడు అధికారం ఇస్తాడు మరణం మీద చంపడానికి మనుషులకు ఎందుకు ఇచ్చినది ఆ ట్రాంప్లెట్ జడ్జిమెంట్ వచ్చేప్పుడే మీకు అర్థం కానీ ఇది మనకు ఓన్లీ ప్రిపరేటరీ టాక్ అన్నట్టు ఈ రోజు చూపిస్తుంది దాని తర్వాత హోరాయన్ లేక మురుగ ఇది రెండవ గుంపు ఇది యాక్చువల్ అంటే ఇంగ్లీష్ హోరాయన్ అన్నాడు దాని తర్వాత నేను అగేన్ మృగశీర్షం ట్రాన్స్లేట్ హొరాయన్ హొరాన్ అంటే మృగ శీర్షం అనే బైబుల్ లో ఉంది అయితే ఈ మృగ అంటే నేను గూగుల్లో ట్రాన్స్లేట్ చేస్తున్నా మృగ అంటే ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే ద బీస్ట్ లెటర్ ఉంది అంటే మృగం యొక్క కల అని కూడా ఉంది కాబట్టి సరే అదొక క్లూ ఇస్తాను మీకు నేను నెక్స్ట్ వీక్ దానికి డీటెయిల్ గా చూస్తాం హొరయన్ మీనింగ్ ఏంటంటే ద గ్రేట్ హంటర్ జేమ్స్ ట్రాంగ్ నంబర్స్ ద గ్రేట్ హంటర్ విత్ క్లబ్ and a dead lion okay, are his shoulders. So, what do no I want to say about this? In the past, we don't know what we are doing. We are looking for a new system. We are looking for sun signs and moon signs. We are looking for a new newspaper. We are looking for a new newspaper. వాళ్ళంతా వీటిని వాడుకున్నారు మన బైబుల్లోని వాడిని వాడుకొని వాళ్ళు క్రెడిట్ సంపాదించుకుంటున్నారు మనం మట్టుకు వాటి గురించి చట్టాలు నేర్చుకోలేదు ఆ సింబల్స్ అన్ని యాక్చువల్ గా పదాలన్నీ బైబుల్ పదాలు అష్ట్రానమీ వాళ్ళు దాన్ని అస్ట్రాలజీగా మార్చుకున్నారు అది దయ్యానికి సంబంధించిన అంటే ఏంటంటే దేవునికి సంబంధించినవి అన్ని దయ్యములకు వర్తించేడు వాళ్ళు అస్ట్రానీ యోగులు మనం చూసినట్టు దేవుడు కల్పించాడు నక్షత్రాలని వాటికి పేర్లు పెట్టి దేవుడు కానీ వీళ్ళు గ్రీక్స్ ఏం చేశారంటే వారి దేవతలకి వాటిని సమర్పిస్తున్నారు అంటే ఇంగ్లీష్ లో ఏమంటాం అంటే సటానిక్ కౌంటర్ పార్ట్ అంట అంటే బైబిల్లో ఉన్న ఆ యొక్క బోధలని వాళ్ళు మార్చుకున్నారన్నట్టు ఉదాహరణకి త్రిత్వం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంట నాన్ క్రిస్టియన్స్ వచ్చేటప్పటికీ ఆ త్రిత్వాన్ని వాళ్ళు వారి దేవతలకు సమర్పిస్తున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అది కూడా అంటే సెటానిక్ కౌంటర్ పాట్ అంటే ప్రతి దైవికమైన సత్యాన్ని సైతానుగాడు మార్చుతున్నాడు వానికి అనుగుణంగా అది అర్థం కాకపోతే మనకు మనం కష్టంగా మోసపోతున్న వాళ్ళనే ఉదాహరణకి ఆయన కొద్దిమ చింభమని తెలుసు మనకి మన ప్రభు కానీ దుష్టుడు గర్జించి వింభమ ఆ మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ సెటానిక్ కౌంటర్ పాంట్స్ అర్థం కాకపోతే ప్రవచనాత్మకమైన చిహ్నాలు మనకు అర్థం కావు కాబట్టి ఫస్ట్ గ్రూప్ ఆక్ట్యూరస్ అంటే స్వాతి లేక ఎలుగు వంటి ఓరాయన్ రెండవ నక్షత్రం పేరు ఎలుగు మంది అది ఓరాయన్ ఓరాయన్ అంటే మృగ శీర్షం మృగ శీర్షం అంటే దాని యాక్చువల్ మీనింగ్ ఏముందంటే ద గ్రేట్ హంటర్ విత్ విత్ క్లబ్ అండ్ అ డెడ్ లయన్ కాబట్టి డెడ్ లయన్ ఎందుకుంది వీడి భుజం మీద నేను చాలా డీటెయిల్ గా చూసుకొని ఈ బొమ్మకు సంబంధించి డెడ్ లయన్ అనగానే నాకు అప్పుడు దేవుడి స్వరం వినిపిస్తుంది Uh, jesus is the lineup he's on the tribe of the uh, kabati uh, aina tribe ki samasya juda tribe ante mana prabu juda tribe chusthe vadu ki okay? manamantha aina satati varam kavati okay? manu kuda juda tribe abike pradanga meedavadhyam nistapudu ada tribe juda tribe annappudu adi particular ga oka group ki sambandhinchindi adi old testament tribe ga adi new testament tribe ఇవన్నీ పాత విఘటించి సమస్త కొత్తగా కాబట్టి ఈ ట్రైబా చూడటప్పుడు క్రిస్టియన్స్ ఈ టూ విట్నెసెస్ వీరందరూ డెట్ లైన్స్ లాగా అయిపోతున్నారు వాడి భుజం దీదంటే ఓరాయన్ ఇస్ గోయింగ్ టు చిల్డ్ర అండర్ ది అథారిటీ ఆఫ్ ఆర్చుర అయితే ఈ ఓరాయన్ అనేది అక్కడ ఏముందంటే వృషభం ఈ తెలుసు ఇది వృషభం అనేది ఇంకొక నక్షత్రం కదా అదొక సైన్ మన సన్ సైన్స్ లో ఆరాస్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో ఈ ఒరాయన్ లేక మృగ శీర్షము వృషభావం కి ఎప్పుడు ఎదురువుగా ఉంటది గా ఉంటది ఈ ఆస్ట్రానామీలో కాబట్టి నేను అంత ఇప్పుడు వాటిని మీకు చూపించాను లాస్ట్ ఒకటి చూపించి క్లోజ్ చేస్తాను వాక్యం ప్లైడస్ ఇది చివరి నక్షత్రం యోగు మనకి పరిచయం చివరి నక్షత్రం మూడవది ఎందుకంటే ప్రభు ప్రతి నక్షత్రానికి పేరు పెట్టండి మీకు చూపిస్తాడు ఇప్పుడు ఆ ప్లైడస్ మూడవది లేక తృతిక తెలుగులో కృతిక ప్లేడర్ కృతిక జాంగ్ నంబర్స్ లో ప్లీడర్స్ అంటే ఏంటంటే సెవెన్ సిస్టర్స్ అని ఉంది అంటే ఏడుగురు సహోదరిను అని ఉంది సెవెన్ సిస్టర్స్ కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి సెవెన్ సిస్టర్స్ సెవెన్ డాటర్స్ సెవెన్ చర్చస్ కృతిక అంటే సెవెన్ చర్చస్ అని మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం అయితే ఈ కృతిక ఎక్కడవుతానంటే లేక ఈ ప్లేటర్ అనే స్టార్ ఎక్కడ ఉంటానంటే మన గ్యాలక్సీస్ ఈ గ్యాలక్సీస్ అదో ఈ వృషభ వృషభం దాని కాన్స్టలేషన్ లేక కాన్స్టలేషన్ అంటే మీరు ఏమంటారు తెలుగులో ఆ కాన్స్టలేషన్ అంటే తెలుగు వర్డ్ కాన్స్టలేషన్ కూటమి గ్యాదరింగ్ కూటమి కాబట్టి ఈ స్టార్స్ యొక్క కూటమి మధ్యలో ఈ టైటస్ ఉంటది అది నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది అన్నిటికీ కూటమి మధ్యలో అంటే మొదటి నుంచి కూడా మనకి ఏమని చెప్పేసినట్టు దేవుడు ఆ మొదటి రెండు గ్రూప్ ఆవాసంలో మూడో గ్రూప్ ఉంటుంది ఈ సెవెన్ స్టార్స్ సెవెన్ డాటర్స్ అయితే నేను ఫర్దర్ డీటెయిల్ గా చూసినప్పుడు ఈ సెవెన్ స్టార్స్ సెవెన్ డాటర్స్ సెవెన్ సిస్టర్స్ సెవెన్ క్యాండల్స్ దాని తర్వాత గ్రీక్ మైథాలజీ మా బాబుకి గ్రీక్ మైథాలజీ చాలా డీటెయిల్డ్ గా తెలుస్త ఎక్కడ మూల మూలకున్నా అవన్నీ చెప్పేస్తాడు ఫటా ఫటా ఫటా అయితే సెవెన్ డాటర్స్ ఆఫ్ అట్లస్ అని అట్లస్ అనే దేవత గ్రీక్ దేవత వాడికి సెవెన్ డాటర్స్ ఉంటారు అక్కడ గ్రీక్ మైథాలజీ సో అప్పుడు నాకు ఇమ్యూనిటీ ఫ్లాష్ అయిందంటే సెటానిక్ కౌంటర్ పార్ట్ ఇక్కడ కూడా ఉంది వ్యక్తి మతంలా ఉంటుంది అనేది కాబట్టి ప్రతి బిబ్లికల్ థీమ్ ని సైతాన్ని వానికి అనుగుణంగా మార్చుకున్నాడు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ సెవెన్ చర్చెస్ ఉన్నాయి కానీ మత ఇసు వార్త నేను ఒక క్లూ ఇచ్చేసి ఇక్కడ విడిచిపెట్టేస్తాను వచ్చే వారానికి ఈ సెవెన్ చర్చెస్ ఉన్నాయి ఇక్కడ కానీ మత విశ్వర అక్కడ ఫైవ్ వైజ్ వర్జిన్స్ ఫైవ్ అన్వైజ్ వర్జిన్స్ మీకు కనిపిస్తారు బుద్ధి బుద్ధిగల కనికలు బుద్ధి కనికలు ఐదు మంది వాళ్ళు ఏడు మంది ఉండాలి యాక్చువల్ గా గుమాటి చూపించాలంటే కూడా సెవెన్ సెవెన్ ఫోర్టీన్ ఉండాలి యాక్చువల్ గా కానీ ఫైవ్ ఫైవ్ టెన్ఏ ఉన్నాయి అంటే ఏమైనా ఇద్దరు ఏమైనా అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అదొక క్లీ నేను మీకు ఇస్తున్నాను కాబట్టి కృతిక అన్నప్పుడు సెవెన్ స్టార్స్ యాక్చువల్ గా మన దేశంలో కూడా సెవెన్ స్టార్స్ సెవెన్ సిస్టర్స్ ఉంటాయి కదా ఎవరికైనా తెలుసా సెవెన్ సిస్టర్స్ ఎక్కడ ఉంది మన దేశంలో నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని సెవెన్ సిస్టర్స్ అంటారు యాక్చువల్ మిజోరాము మణిపూర్ నాగాలాండ్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటన్నిటినీ కలిపి సెవెన్ సెవెన్ సిస్టర్స్ అంటారు యాక్చువల్ గా ఇంట్రెస్టింగ్లీ సెవెన్ సిస్టర్స్ మన దేశంలో క్రిస్టియన్ స్టేట్స్ అది మెజారిటీ యాక్చువల్ గా క్రిస్టియన్ రిలీజన్ స్టేట్ రిలీజన్ క్రిస్టియన్ రిలీజన్ ఉంటుంది కొన్ని మెజారిటీ పాపులేషన్ క్రిస్టియన్స్ ఉంటారు అక్కడ అఫిషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది అక్కడ ఒక స్టేట్ అనేది క్రిస్టియన్ స్టేట్స్ లాగా కనిపిస్తుంటాయి మనకి ఇవి ఇవి యాక్సిడెంట్స్ చెప్పండి యాక్సిడెంట్స్ గానే కాదు ఇది ఇది పర్పస్ఫుల్ దేవుడు మనకు ఇంకో టైట్ జాగ్రత్తగా పెట్టింది అనేది నేను అర్థం చేసుకుంటా నార్త్ ఈస్ట్ సెవెన్ సిస్టర్స్ లో క్రిస్టియానిటీ డామినేషన్ లో రిమైనింగ్ స్టేట్స్ లలో చాలా తక్కువ ఉంటాయి లెస్ దాన్ టూ పర్సెంట్ ఉంటుంది గ్రంథం ఒక వాక్యం చెప్పేసి నేను కంక్లూడ్ చేస్తాను ఎందుకంటే ఈ మెసేజ్ కంక్లూడ్ కావాలి కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము వచ్చే వారని ప్రిపరేషన్ ఈ వాక్యము మన ప్రభు గురించి మాట్లాడుతున్నాడు దావేదిరాజ్ ఏమైనా తెలియాడు హీ టాకర్ ద నంబర్ ఆఫ్ ద స్టార్స్ సారీ హీ టెలర్ ద నంబర్ ఆఫ్ ద స్టార్స్ స్టార్స్ ఎందున్నాయో ఆయన లెక్క పెట్టాలంట దాని తర్వాత హీ ఆల్ బై దర్ నేమ్స్ ప్రతి నక్షత్రాన్ని ఆయన పేరు పిలుస్తాడంట చూడండి తెలుగులో నక్షత్రంలో సమస్యను ఆయన నియమించి ఉన్నాడు ఆడాడు వీటన్నిటిని గ్యాలక్సీలో ఆల్రెడీ పర్ఫెక్ట్ గా పెట్టిండు Great Astronomers are the greatest of all the Astronomers. Greatest of all the Mathematicians. The is, is What is the most important thing? In the concluding question, we will put it in the concluding question. What is the most important thing? Manaprabhu Goppo. He is the most important thing. He is the most important thing. What is your understanding? We are the most important thing. ఆల్మోస్ట్ అయిపోయింది నీ లైఫ్ మన లైఫ్ టైమ్ ఆల్రెడీ క్రాస్ అవర్ లైఫ్ టైమ్ ఇంకా వెరీ షార్ట్ టైం ఉంది మనకి ఏజ్ ఎంత అయిపోయింది అంత వృధా అయిపోతుంది మన లైఫ్ కాబట్టి చాలా క్లియర్ గా ప్రతి నక్షత్రాన్ని సంఖ్యను ఆయన ఏమిచ్చింది అంట దాని తర్వాత వాటికి అందించి పేర్లు పెట్టాడు ప్రతి స్టార్ కన్నా పేరు పెట్టిండి చూడండి ఆస్ట్రానమీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది పుట్టింది బైబుల్ కదా కొరత రాష్ట్ర పత్రిక మొదటి పత్రిక పదిహేనులు అదే ప్రతి స్టార్ కి ఒక స్టార్ నుంచి ఒక స్టార్ కి భేదం ఉన్నది అన్నాడు ఎందుకున్నది వాటి సంఖ్యలు ఎక్క పెట్టినప్పుడు కొలతలు ప్రతి స్టార్ కొలతలు వేరేనాయి వాటి జీవన విధానాలు వేరేగా వాటికి పేర్లు వేరే ఉన్నాయి ఒకటికి రూబేన్ పేరుంది ఒకడికి జూడా పేరుంది ఒకడికి ఆ మనషి అనే పేరుంది ఒకటికి జోదఫ్ అనే పేరుంది రకరకాల పేర్లున్నాయి వాళ్ళు అట్లా పెట్టిండు దేవుడు న్యూ కేసుకుని వచ్చేటప్పటికి వాళ్ళ నేచర్ వాళ్ళ గుణాలు కాబట్టి ఏదిగా మనం వీటిని స్వీకరించగలం హీ స్టెల్ హీ టెలట్ అండ్ హీ కాలట్ ఈ టెలట్ కాల సంఖ్య పేర్లు వీటికి సంబంధించిన జేమ్సాన్ నెంబర్స్ నేను మీకు వచ్చాడు అని ఎందుకంటే ఈ స్టాఫ్ కి సంబంధించి మనకి ఆల్మోస్ట్ ఇంకా ప్రకటన గ్రంథము చాలా సున్నాసంగా మనం ముందుకు ఒక్కసారి ట్వంటీ వర్స్ ముగిస్తే అటువంటి కృపను పవన్ మనకు అనుగ్రహించాలని సాధిస్తున్నాం వర్ష ధర వరకు కనిపింది బాధ మూడు అన్న మర్మానికి సంబంధించిన విషయాలు అనేకమైన మీరు మాకు చూపించినారు ముఖ్యంగా ఏడు నక్షత్రాలకు సంబంధించిన విషయాలు మీరు మాకు పరిచందిస్తున్నారు మీరు గొప్ప అస్ట్రానర్ మీరు మాకు అస్ట్రాలజీని సహించుకుంటున్నారు ప్రభు అది సైటానిక్ కౌంటర్ పాట్ మీరు మాకు హెచ్చరించినారు అది సైతం తయారు చేసుకుంటున్నారు వాడి గురించి అదంతా మోసమని మీరు మాకు చూపించినారు అది మీరు మనుషులకి ప్రేమతో చూపించాలా ప్రభు ఈ గ్రహాలు మొత్తం తారుమారైపోయినాయి వారి కంటికి కనిపించనివి కొత్తవి బయటకు వచ్చినాయి కాబట్టి వారి కాలమాన పట్టికలని అబద్ధాలు అని రుజువుపరచాలా మేము సైంటిఫిక్ గా ప్రేమతో ఆ రీతిగా వారిని మీ అటువంటి సేవకులు మమ్మల్ని తయారు చేయడానికి మేము ఆస్ట్రాలజీని నమ్ముతలేకపోగా అస్ట్రాలజీ అస్ట్రానమీని నమ్ముతున్నాం నేను దాన్ని సృష్టించినా కాబట్టి ఆ అస్ట్రానీలో ఉన్న ఆత్మీయ సత్వం ఆకాశ వాళ్ళు ఏమైనా ఆ ఆ యొక్క ఆకాశ సీజనాలలో మేము సెలెర్షియల్ బాడీస్ ఆకాశ రూప వస్తువులన్నర మీరు మరి అటువంటి ఆకాశ రూప వస్తువులను మమ్మల్ని మేము జాగ్రత్తగా పరిశీలించుకొని జీవించాలి లేకపోతే నుంచి అవి పడిపోతాయి నరప్రమా నక్షత్రాలు రాలును చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినివ్వడు ఆకాశ నక్షత్రం రాలు అన్నర ఇవన్నీ దేవుడి బిడ్డలకు సంబంధించిన వాక్యాలు వాటిని గ్రహించిన ప్రకృతి సహజంగా చూస్తున్న కలిసరించండి తండ్రి వీటిని చూసి సరిగా ధ్యానించి కలలించి బిల్లుగా తయారు చేయమని వింటున్న వారి నందని ఆశ్రయించి ఎన్నెన్నో విషయాలు మనకి ఈ రోజు బయలుపరిచింది ఒక సెవెన్ స్టార్ట్స్ గురించి ఒక ఇంట్రొడక్షన్ లాగా ఒక క్లూ లాగా ఇచ్చింది కానీ ఇంకో ఎన్నెన్నో విషయాలు ప్రభుత్వ బయలుపరచుడు అన్నిటి మనకి జాగ్రత్తగా పరిశీలించి ఆయన మహిమార్దమై అనేకుడికి ప్రకటించి ఆయన పెట్టు అది కంప్యూటింగ్ డెస్క్ వచ్చింది కాబట్టి ఇంకా దేవుడు మనకి ఇంకా ఎన్నెన్ని విషయాలు అతి సంస్కృతి గురించి వీక్నెస్ గురించి వాటిని మనం అర్థం చేసుకుని ముందుకు ఈ ప్రకటన గ్రంథం అనేది మనం దాన్ని అర్థం చేసుకోగలము ఎందుకంటే అది ఫిజికల్ గా స్పిరిచువల్ లెవెల్ లో అది ప్రభు ఒక డస్లో ఫిజికల్ గా చూపించి దాన్ని స్పిరిచువల్ లెవెల్ అనే విషయాలు ప్రభు చూపిస్తున్నాడు విషయాలు ఉపమాన రీతిగా మాట్లాడండి ఏది మాట్లాడంటే ఒక విధానంగా ఆయన చూపిస్తూ ఆ సత్యంలో నడిపించారు కాబట్టి ప్రభు కూడా మన రీతి నటిస్తున్నది అలాంటి వాటి మనం విడిచిపెట్టుకున్నా మన హృదయాలలో మన జీతాలు వాటిని స్వీకరించి దాన్ని దాన్ని అర్థం చేసుకోవాలన్నా ప్రభుత్వ సహాయకుడు కాబట్టి ఆ రీతి మనం ముందుకుని ఆత్మీయతలు ఎదుగుతూ అనేకులు ఈ యొక్క సత్యం నటించాలని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు సరే మనం ఇంకా ప్రార్థన ఒక్కొక్కరుగా మనం వన్ బై వన్ ప్రార్థన చేసుకుని పుకున్నాం నా కృప కలిగిన మా పేపర్లో ఒక తండ్రి మా దేవ మరొకసారి నాయన కృపాడు మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్ఠున్నా దేవుడు మా సృష్టికర్తవు మా సమస్తమైన మా తండ్రి మీకు విలాది స్థుతులు స్తోత్రం చల్లించుకుంటున్నాం నాయనా ప్రభావ తండ్రి ఆయన మా రక్షకుడు నా కృప మీరు చేసిన గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యం పట్టి స్తోత్రం లోతైన ఆత్మీయ కార్యం మా పాపముకు మా శాపముకు చెల్లించిన కార్యాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నా బా మాకైతే అయితే తండ్రి ఎందుకు పలికిరాలి అటువంటి ఏ యోగ్యత లేదు బాబా ఎన్నిక లేదు తండ్రి బాబా అటువంటి బొమ్మలను దర్శించి నాయన తట్టి మా హృదయాన్ని కదిలించి మీ చేత సందేహించి మాలో ప్రభా వార్కు తీసుకొచ్చి మారు మనసు నూతన జన్మానుభవం నాయనా ప్రభు దయచేసి తండ్రి సంపూర్ణంగా మార్చి పరిపూర్ణత వైపు నడిపిస్తున్న స్తోత్రం చెల్లించుకుంటున్నారు నాయన తండ్రి ఇది ప్రభా అ రాజ్యంలకు మహిమ రాజ్యంలకు శాశ్వత రాజ్యం గొప్ప రాబో యుగము కోరుకు నాయన బి సిద్ధపరుచిన విధానం గై స్తోత్రం చల్లించుకుంటున్నారు రాబో యుగంలో తండ్రి మీకు కీర్తి కలిగినట్లుగా మీరు చేసిన రక్షణ కార్యం స్థూత్రం యనా మా తండ్రి మా దేవ రము మమ్మల్ని బలపరుస్తూ వాక్యం ద్వారా పోషిస్తూ ముందు నడిపిస్తున్న వస్తుంది వాక్యంలో ఎన్నో మర్మాలు సత్యాలు రవ్వ అవన్నీ మా ఆత్మీయ అభివృద్ధి కొరకు మా పోషణ కొరకు బలపరచటానికి వాడు వండుగా సహాయం చేయండి బాబా ప్రతి సత్యము మమ్మల్ని ఒక అడుగు ముందుకు ఉండటానికి సహాయం చేయండి తండ్రి ప్రభావ మమ్మల్ని సరిదిద్దేదిగా ఉండటానికి సహాయం చేయండి భయంకరమైన కరోనా దినాలు తండ్రి సహాయండి సహాయం చేసి కనిపించండి భద్రత కాపుదలు దేకు దీన్ని ప్రభావ దీన్ని మీరు అనుమతించారు నాయన మాకు తెలియదు ప్రభుత్వ ఎందుకు అసలు దీన్ని అనుమతించారు కానీ అనేక మంది చనిపోతున్నారు అనేక మంది దీన్ని కేవలం గురుకు చూపించమని వేడుకుంటున్నాం తండ్రి కరణించమని వేడుకుంటున్నాం మా దగ్గర క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి ఆయన ప్రభు ఈ వాక్యం చెప్పినట్టు యో మనం ఆశ్రయించు అన్నట్టు దేన్ని కూడా మేము ఆశ్రయించడానికి లేదు హరిష్లేములు గాని ప్రభావిర్షపులు గాని గిల్గాని ప్రభా నైనా ఏది కూడా మమ్మల్ని కాపాడలేదు ప్రభావం కేవలం మీ హస్తం కేవలం మీ రెక్కల కింద కేవలం మీ మాత్రమే మా ప్రభానయన భద్రత కలదు తల్ సహాయం చేయండి మా దేవ మా తండ్రి మిక్స్తోంది ఆయన మమ్మల్ని బలపరిచి స్థిరపరచాల్సిందిగా పెట్టుకుంటున్నాం తల్లి సహాయం చేయండి ప్రభా ఇవోకరణ వాళ్ళు కలిగిన భయంకరమైన స్థితి నుండి ప్రభావం కాపాడవలసింది కొంచెం అనేక నైన్ నష్టాలు ఆర్థిక అసమర్లు తండ్రి ప్రభా తండ్రి ఉద్యోగాలు కంపెనీలు చిరుగు వ్యాపారులు ఎంతో నష్టం ఆయన సహాయం చేయండి మా తండ్రి ప్రభావ నడిపించండి దేవ దాన్ని దీన్ని కట్టడి చేయవలసి నడుపు దీని బార్లు పడిన కిరణ్ బ్రదర్ కిరణ్ మరియు సహోదరి రజని మరి ప్రభావ బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి బొబ్బా జ్ఞాపకం చేసుకుని దర్శించండి స్వస్థపరచం ఆ వైరస్ నుండి శరీరం నుంచి తీసుకెళ్ళి కాపాడి వారిని కాపాడి బదలపరచవలసింది తండ్రి జ్ఞాపకం చేసుకుంటా వాళ్ళు తీసుకుంటున్న మందులన్నీ కొంచెం సకేమంగా పనిచేయాలంటే బలపరచవలసింది తండ్రిని ఆయన దర్శించారు మీ బలమైన హస్తాలకు వారినిస్తున్నారు తండ్రి అదేవిధంగా ఎవరైతే మీ బిడ్డలకి బాగా పడ్డారో కరణించవచ్చు స్వస్థపరచండి అనారోగ్యంగా ఉన్నాయి దాషా యొక్క కిడ్నీలు ముట్టి స్వస్థపరచండి చిన్న దాష గుండెలు ముట్టి స్వస్థపరచడానికి అభిదాం గురించి ప్రార్థ్యం స్ట్రోక్ చేసుకుంటా జీవితాన్ని సమర్పించుకుని జీవించడానికి సహాయం చేయండి అదేవిధంగా ఆయన తల్లి ఇంకా ఏ అవసరం చేసుకుని తండ్రి సహాయం చేయండి వరదల వారిని కొన్ని బుట్టలు జ్ఞాపకం చేసుకున్న ఆయన వరంగల్ మరియు గోదావరి జ్ఞాపకం చేసుకున్న తల్లి వాళ్ళు కాచి కాపాడండి గృహాలు ములిగిపోయినాయినా వారికి కావాల్సిన షెల్టర్ దయచండి ఆహారం దయచండి మంచి దయచేసి మా తండ్రి మా దేవాలయన ఎదుగుకలైన ఇంకా అనేక సమస్యలు ఉంటాయి మా భారతదేశ సమస్య గురించి ప్రార్థిస్తున్నాం మా రాష్ట్రం సమస్య గురించి ప్రార్థిస్తున్నాయో సహాయం భారతదేశ సుమార్థిక గురించి ప్రార్థిస్తున్నాం సహాయం చేతి పల్లెకి ప్రతి గ్రామానికి సుమార్థ కలిసి సహాయించు మన ఉన్నటువంటి ప్రతి విధమైన భగవాన్ ఆయన తండ్రి ఆటంకాన్ని తొలగించవలసింది దేశాన్ని కాపాడవలసింది ప్రార్థిస్తున్నాం తనపై సహాయం చేయండి ఆయన ఈ విధంగా భగవాన్ ఆయన మేమందరం కలిసి ప్రభుత్వం ప్రార్థించడానికి మాకు సమయం పట్టి స్తోత్రం చల్లిస్తూ అంటే ఆయన మీరు మేము ఊహించిన వాటిని అడుగుబాటు స్తోత్రం చల్లించుకుంటున్నాం మా ప్రార్థనలన్నీ ప్రభుత్వ దూరంగా మీ వద్దకు వచ్చింది మా ప్రార్థనలు మీ చిత్తాన్ని సారంగా ఉన్నాయని విశ్వసిస్తున్నాం ప్రభు ఆత్మీయంగా దినదిన బలపరచండి స్థిరపరచండి ప్రభావ నైనా తండ్రి ఈ యొక్క నైనా తండ్రి సేవ పరిచర్లో ఆరాధనలో ప్రార్థనలో ముందుండి నైనా పట్టుదలతో ఉండి నేను విసుగా ప్రభావ ప్రార్థించే భాగ్యం మాకు దాచి పెడుకుంటారు బలకుగా ఉండి ప్రార్థించే భాగ్యం దాల్సి బుద్ధి కలిగి ప్రార్థించడానికి సహాయం చేయన తండ్రి మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ సమస్త మీ చేతికి అధికార ప్రభుకరిస్తూ రక్త బదుల శక్తి ద్వారా బంధిస్తూ మరి ప్రార్థన మా ప్రభుత్వం మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె శుద్ధమాన్ని చిన్న కోరుకున్నాను అలాగే మాకు వాక్యం తింది తను మాట్లాడేస్తుందా మన నక్షత్రాల గురించి అలాగే సూర్యచంద్రుల గురించి ఆకాశం గురించి మీకు ఎన్నో అనేకమైన నర్మలు వేస్తు మాకు తెలియదేశాన్ని మరి ముఖ్యంగా మేము ఎంతగానో అదృష్టవంతులం వేస్తుంటే ఇలాంటి వాక్యం మాకు పెరుగుతుంది కావచ్చేస్తుందా కను వినిస్తున్నా దాన్ని మరవేసుకుంటూ జీవించాలని అది మాకు ముఖ్యంగా మాకు బాగా అర్థం కావాలని అలాంటి జ్ఞానం మీరు మాకు దయచేయండి ఎందుకంటే జ్ఞానం కొడవంటే అడగమన్నా అనేసి మేము అడుగుతున్నాం వేస్తున్నా గొప్ప తల్ల నుంచి వంద అనేస్తున్నా మా తల్ల మాకు దయచేయండి ముఖ్యంగా మాకు అర్థం కావాలా అనుసరిగా మీ ఎదుటిలో చెప్పాలా అనేసిందా మీ గొప్ప కారం మీరు ఈ ఆంధ్ర ఎంతమంది బిడ్డ మీ ముట్టని తప్పింది మనం ఆశీర్వాదించండి వాళ్ళ పరీక్షించండి వాళ్ళ మీద ఉండండి వాళ్ళకున్న ప్రతి అనారోగాన్ని సంతోషం దీండి కుటుంబాలను ముట్టండి ఆశీర్వాదాలు ఎవరైతే ఈ కరోనా వైరస్ బాధపడతారో వాళ్ళ వాళ్ళని ముఖ్యం చేస్తుందా వాళ్ళ మనుషుల బలం దయచేయం హాస్పిటల్ అలాగే ప్రేమ దిండి మంచి ట్రీట్మెంట్ జరగాల మంచి మెడిసిన్ వాళ్ళకి రావాలా మళ్ళీ ఇష్టం ఇలాంటి మతలు కానీ కొను మళ్ళీ రోగుల పట్ట వాళ్ళకి దారి కలిగించ వాళ్ళ మీరు మాట్లాడి అలా ఉన్న దాన్ని గమనించేయండి అది ఆశండి అందరినీ సమాధానంగా జరిగించండి మరి ఎంతమందికి ఈ వైరస్ నిజమైన దేవుడు సత్యమైన దేవుడు నా గురించి ప్రాణాలు కాచాడు గురించి తన రక్తం పెట్టి కొన్నాడు అని తెచ్చుకోవాలని చెప్పా అలాంటి గొప్ప కార్యం జరిగించండి ప్రపంచం అంతా ముఖాలు అలాంటి గొప్ప కార్యం మీద జరిగించండి మిమ్మల్ని బాధ్యో గొప్ప విజయాన్ని మీరు మరి ముఖ్యం చేస్తుందా మరి అనేక మంది టీ పేషెంట్లు క్యాన్సర్ పేషెంట్లు కాల్చుకున్న వాళ్ళు డయాబెటిక్ పేషెంట్లు అదేవిధంగా హార్ట్ ప్రాబ్లం వాళ్ళు డర్మిస్ వెంటని బాగు కావాలి సృష్టితో ఉన్నప్పుడు గుడ్డి వారిని గుడ్డి వారిని మూంగి వారిని కుస్తున్న రోజులను బాగు చేసాను ఏ రోజు మా ప్రాబ్లం రోజు బాగుంది అలాంటి వరం మీరు మాకు ఎక్కేసారి దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాను వస్తున్నాం దాన్ని విశ్వాసం ఉపయోగించుకోవాలి గొప్ప కారణండి గొప్పగా ఆరోగ్యం చేయండి మరి ముఖ్యంగా ఈ వర్షకాల సమయంలో మన ఆస్తు నష్టం పంప నష్టం మనం భయంకరంగా జరిగింది మార్గాన్ని చూపించండి అభివృద్ధి ఎక్కడ కొందరి పనికి ఆహారాన్ని తెలుసుకోవాలి మహారాష్ట్ర కేరళ కర్ణాటక తెలంగాణ ఆంధ్రలోంచి కూడా మీరు ఇసుకోవాలని వాడుకోండి మనం దయచేయాలి సంపూర్ణంగా దయచేయలేదు ఇంకొక దయచేసి ఈ పాటలు ఈ పాఠం వల్ల మీరు మాకు దయచేయాలని ఎస్సు ఇస్తున్న ప్రకటించే అవునండి గొప్ప దేవ తర సంపూడ మహిళ దేవానికి పరిశుద్ధుడ కాలంలో మమ్మల్ని కాచి కాపాడినైనా మీకు మమ్మల్ని భద్రపరచుకున్నాయి మమ్మల్ని సజ్జీలు పెను పెట్టుకున్నారు నూటలు అనుగ్రహించారు అభిషేకం కనపడించడానికి వందల త్వ నాటివన్న ప్రభావం మాట్లాడిన తర్వాత అనేక మంది విషయాలు మాకు బయటపడుతున్నారు కనుక మీకు అయినా ఎక్కువ మేము తెలుసుకొచ్చిన విషయాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి త్వ ఒక ప్రభావ మీ ప్రాణులకు మీకు అది ఒక మా ఎడలో కలుగు మీ యొక్క కలంతులు బహు విస్తారా అది లెక్కకు నుంచి మేము గ్రహించగలుగుతున్నాం ప్రోభా ఆయన మేము రక్షణ జీవితం పట్టించడం అవన్నీ వాళ్ళ జీతంలో తెలుసుకున్నారు ఒకప్పుడు ప్రాబా ఒక పౌలు జీతం కూడా ఆయన తండ్రి వాళ్ళు చూసినట్టు అన్నింటినీ ప్రకటించిన ప్రభావాళ్ళ కాలం గురించుకుని మీ పనిలో ఉన్నారు నేను కూడా ప్రభావ మా కాలం ప్రభావ అది చెప్పబడుతుంది కనుక అతనికి ఒక పిల్ల లాగా మాట్లాడుతారు అది మేము వెతుక్కోవాలా దాని పక్కన మేము ప్రయా ప్రభావ అన్నిటిని వాళ్ళు ప్రేమతో ప్రకటించాల వాళ్ళకి అర్థం మీకు ఆత్మ అభిషేకం మాకు అందరి నా దేవన ప్రభావ ఇష్టపనం ఎంతో అమోఘమైన ప్రభావి కార్యాల గంభీరమైన ప్రభావ నా దేవన ప్రభావ ఇష్ట ప్రభావస్తుంటే మాకు ఎంతగానో ప్రభావ భయంకరమైన ప్రభావిష్ ప్రభావ ఇష్ట ప్రభావం మా తల్లి స్వీకరించాల ప్రభావ తల్లి ఇష్టపడే ప్రభావం వాటిని మాట్లాడుతున్నాను ప్రభావం దక్షిణ గొడవల పక్కన ఏ రీతిలో జీవించాలా అనే విషయాలు మాకు ఏ రీతి వాళ్ళు జీవిస్తా అనే విషయాలు మాకు చూపిస్తున్నారు కాబట్టి నేను పరిశీలించుకోవడం ప్రభావ ఇంటిలో ప్రభావమైన పాత్రగా ఒక అర్హత కలిగిన పాత్రడాలను తీర్మానించుకుని ముందుకు పోలప్రబాబా ఆయన ఇష్ట వందే కృతజ్ఞత ఇద్దరు చూపిస్తున్న కలిసి వండాలి మాకు నేను తెలియజేస్తావాబా ఆయన మీద మీద ఆధారపడి మీరే మాకు మాట్లాడుతున్నాయి తెలుసుకోవాలి వంద విషయాలు నేర్చుకోవాలన్నా మీరు మాకు ప్రాయస్కృతిక ముందు పోల విశేషమైన ఆసక్తి కలిగి ఉన్న పూర్ణ జాగ్రత్త కలిగించి మార్తలు రాసుకోవాలని సాయపడండి ఆత్మరీ వైరస్ భద్రపరచింది కుటుంబాలని తర్వాత న్ని ఉంది ప్రభా ఆయన షార్ట్ టైమ్ లో ఉన్నాం ప్రభా మాకు చాలా కొద్దిగా ఉంది ఆయన ఈశ్వరు యొక్క కొద్ది సమయం కడ్డిగలు చేసుకోవాలి ప్రభా ఆయన మీరు సాయశ్యం నడిపించి అలాంటి సేవాలు అలాంటి భారమైన సేవలు నేను పోవాలి ప్రభావ ఎందుకంటే మాకు మీరు మాకు అధికారం ఇచ్చారు ఎత్తుకోవాలంటే అధికారం అనుగ్రహించిన్నాను అన్నారు ప్రభా ఆ ప్రభావా అది నేను స్వీకరించాలి ప్రభావ అది మీరు వాడుకోవాలి మీరు మై మార్గమే ప్రభావ ఆయన ఎన్నె మీకు వందలు ప్రభావాన్ని మహిమ పరిస్థితి బిడ్డలుగా ఉండాలి ప్రభావ మహిమ పరిస్థితి బిడ్డలుగా గణపరిచాల ప్రభావ ఆయన ఇష్టం ట్యాంక్ చేయండి కుటుంబాన్ని కష్టపరచండి ఆ వైరస్ నూతన రక్షణ స్థానానికి ఆర్థిక వ్యవస్థలు ఆయన కొద్దిగా రక్షణ పొందాల రక్షణ పొందాలు అనేక ప్రాంత అనేక చదువుకుని లేవనెత్త వాడుకుని అభిషేకించి రాత్రి సిద్ధపరుచుకోమని ప్రాణం దాన్ని జాగ్రత్తలు మళ్ళీ వచ్చే వారం సంస్థించి నిర్మ చేసుకుంటూ నడిపించి మర్చిపోతున్నా తవ్వ సైకిల్ మాట తిరిగి వచ్చి కాలం దుష్పష్టం ప్రకటించాలి అంటే జీవితం మాకు అందరి బయట వేసింది రాత్రిందరం సిద్ధపరుచుకోమని త్వరలో రాయన్న ఏసీ క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించినా అండి ప్రార్థించండి సంబంపులకి నమ్మకం ఏంటంటే మీకు ఆచరించుకుంటున్నాండి ఎవరో ఒకటి వాడిని పనికి మనం తండ్రి చూసుకుని ఎవరు ఎంత వాళ్ళు తండ్రి నమ్మకం ఏంటంటే అయ్యా కేవలం విమోచించిల్ చేస్తుంది శిక్షని దేవాలి నా యొక్క అయ్యా నమ్మకాలైతే అంటే నా జీవితం నమ్మకం అయితే అండి నా జీవితం నా యొక్క ఫలములు అవందాల్సిన పరిస్థితి వల్ల ఇంకా లోపల శరీరం ఏదో జీవితంలో చూపిస్తున్నటువంటి ఆ యొక్క రెండు తండ్రి ఆ యొక్క ఊరిని అయితే అనేక గ్రహణాలకైనా అయ్యా బలపరచడం బలపరచు అని సమస్తం చేయకున్నాడు సాక్షి దేవ నమ్మకం కట్టేస్తుంది కథకే కొన్నాళ్ళు వారి సాక్ష్యానికి కుటుంబ సాక్ష్యానికి ఏమీ కొనునాలుగా ఉప్పుగా లోకంలో వచ్చినందుకు ఏమి కొందరు ఆచరించుకుంటున్న ఇలా నమ్మకం క్రీస్తువును ఏర్పాటు చేసుకున్నటువంటి కొందరు ఆచరించుకుంటున్నారు పిల్లల దళ తరాలకై దేవ నమ్మ దేవ నమ్మ ప్రయక శక్తి నాయక పూర్ణమైనటువంటి శక్తి అపూర్ణమైన నాయక సమర్థి దేవరంతా పరిస్థితి సహాయం చే అయ్యా కాయలు చేసేవారు అనేకల ప్రవచించినట్టు దేవ రక్షించుకోవాలి అనేక సాహించండి దేవాల యొక్క నమ్మకం ఎంత తెలియని సమయంలో కూడా దేవ మీరు ద్వారా దూరం చేసి మన వాడు మళ్ళీ చూస్తున్న అయ్యా నమ్మకం ఎంత అంటే గతంలో నేర్చుకునేటువంటి అవకాశాలు అనే నిర్లక్ష్యం యొక్క నమ్మకం ఎంత అంటే దేవ శరీరం పరమైనటువంటి ము ప్రషయాల ద్వారా కొలు విషయానికి అక్కడే ఇక్కడి లోతారాలు తగ్గండి అక్కడ దినాల్లో ఉంటుంటే అక్క పనికి ద్వారా ఉండడానికి అని కలిగి ఉంటానికి కలిగిన తనకు మా మధ్య మీరు అమ్మ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి వాక్యానికి లోపల లోతులు గ్రహించడానికి జ్ఞానం వల్ల తనకి అటు విషయాలని ఆత్మధారాను వివేచించగలిగిన వారు ప్రేంకుల విని రాజాటివేచన జీవితంలో అనుభవించుకునే వారు కానీ యమా ఇతరులలో తోటి పంచుకునే వారు కానీ అనేకులకు లాభదాయకంగా అనేకమైన అనేకులకు నమ్మకమైన జీవితాల్లో మేలు చేసే ప్రేంగుల గురించి ప్రయాణించిన ప్రతి బిడ్డకైనా దేవతండి అంత సాహ్యం ఇతర దేవదేవా నమ్మకం తండ్రి చంద్రవర్తిగా తండ్రి నమ్మకం దేవ ప్రాధాన్యత చక్కటి ఉండగా అయ్యాలు చేస్తున్న కార్యాలయం నమ్మకం తండ్రి సాక్షి అవ్వడానికి అయ్యా నమ్మకం తండ్రి తండ్రి అయా ఇంకెంతమంది ఉత్తరాలు పోయారు పాటలు బట్టి మీరు కోరుకుంటున్నాం పలికిన తండ్రి పిల్లలు దేవ దేశం అంతా కూడా విగ్రహ రాత్రి ముగి ఉండగా అయా మేము వచ్చి సజీవం కలిగినటువంటి దేవుడిని జీవం కలిగినటువంటి దేవుడిని సజీవుడైనటువంటి దేవుడిని అయ్యా నమ్మకం ఏంటంటే నిజమైనటువంటి దేవుడిని ఈ యొక్క సమస్త విషములు సృష్టించిన దేవుడిని మా కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి అయ్యా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడిని మమ్మల్ని కైకరిస్తున్న దేవుణ్ణి అయ్యా మా కొరకై ఒక లోకరాజ్యంలో ఈ ఊళ్ళని ఏర్పాటు చేసినటువంటి దేవుణ్ణి స్మరించడానికి స్థితించడానికి కనపరచడానికి ఆయన హెచ్చించడానికి మాకు అనుగ్రహించినటువంటి కొందరు చూసుకుంటున్నాను తండ్రి వాటికి అన్ని ఏర్పాటు నిమిత్తం మీ కొంతమంది చూపించుకుంటున్నాను తండ్రి పెంగులరాజా చిన్న కుంపుగా పాఠశాలగా అయ్యాక సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావం పెంగులగిరి రాజానికి వ్యాధి మధ్యలో అవుతాయిస్తున్నావు తండ్రి అనేక వ్యాధి అయ్యి ఉండగా అయ్యా వ్యాధి వ్యాధి పాశ్రెత్తి పెట్టుకుంటున్నావు తండ్రి నన్ను గురించి సహాయం చేయండి అయ్యా సహాయం చేయండి దేవీ వ్యాధి మీద అధికారం కలిగినటువంటి అయ్యా విశ్వసించడానికి సతానంద కార్ శక్తి యొక్క క్రియలను విషయామంలో పంపిస్తున్నాం తండ్రి ఆత్మ కార్యం వారు హృదయాల్లో లోటుగా దొరకటప్పుడు అయ్యా సత్యాన్ని గ్రహించడానికి సాక్షిగా విశ్వాసాలు ఏర్పాటు ప్రార్థిస్తున్నాం సమయంలో తండ్రి దేవాల మరణ చేయల్లో ఉండగా ఆఖరి గడియల్లో ఉండగా అయ్యా మేము ఎప్పుడు చూస్తున్నాం తండ్రి పునరుద్ధరించండి సహాయం చేయండి ఇప్పుడు ఏం కలిగిన రాజా కలిగిన తండ్రి వారి ప్రతి అంత కార్యం కలిగించండి ఎవ వారి ఆత్మల్ని చరించుకుని అయ్యా నమ్మకం అయిన తండ్రి తెలియకుంటున్నాను తెలియజేయ సాక్షులు కలవని కాదాలు కట్టుకుంటున్నాను తండ్రి నమ్మకం దేవ ఈ యొక్క వ్యాధి తగ్గర విషయాలను పెట్టి తండ్రి సంక్షేమంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యాన్ని పెట్టి అయ్యా ముదటి అనేక కార్యాల కర్మాకారాలు అనేక వ్యాపారాలు చిరు వ్యాపారాలు దేవ నమ్మకమైన తండ్రి దేవాలిస్తున్న సహాయం చేయండి అనేక కోట్ల మంది తండ్రి వ్యవసాయ కార్మికులు వ్యవసాయ కూలీలు పారిశ్రామిక కార్మికులు కూలీ తండ్రి అయ్యా తమ ఉపాధి కోల్పోయినట్టుగా కుటుంబాలను పోషించుకునే స్థితిలో పరిస్థితులను బట్టి మందికి చూస్తున్న తండ్రి నమ్మకమైన దేవ మరుగులు ఈ యొక్క నమ్మకమైన తండ్రి రకాల వర్షాలను బట్టి తండ్రి అనేక ప్రాంతాల్లో నా దేశంలో ఇతర దేశాల్లో ప్రాంతాల్లో ఉన్న తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే ఇల్లు లేదా తండ్రి తల దాచుకుంటున్నటువంటి మేము వైపు చూస్తున్నాం తండ్రి కొడు నమ్మకం చేయలేదండి అయ్యా మారుమూల గ్రామాల్లో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి అయ్యా ఒక దినం భో భోజనం కూడా లేని పరిస్థితిలో ఉండగా అయ్యా పోషించుకోలేని స్థితిలో ఉండగా అయ్యా జ్ఞాపకం చేసుకున్న తండ్రి అటువారిలో ఉన్నటువంటి వారి లేవా నాదీ పాసన అయ్యా స్త్రీలు వృద్ధుడు పిల్లలతో స్త్రీల జ్ఞాపకం తీసుకుంటున్నాను అయ్యా నమ్మకమైన తండ్రి రంగులు ఇంటి అయ్యా సహాయం చేయండి అయ్యా పుట్టునాలు అయ్యా మీ పాదారు పెట్టుకుంటున్నా సహాయం చేయండి మీరేం పోషణ పోషణాధారమంటున్నారు తండ్రి తండ్రి మీరు వారిని సృష్టించిన దేవుడు తండ్రి వారి దేవుడు దేవుడు వారు ప్రేమిస్తున్న దేవుడు తండ్రి అయ్యా మీ పాసనలో మీకు కృపాసనభలో వారిని కట్టుకుంటుండ్రు ఫ్రెండ్స్ అండి మాకు ఇంత సమృద్ధి ఇవ్వటానికి మాకు ఇంతగా పోషించడానికి ఏ యజ్ఞత లేదు కానీ అయ్యా కేవలం మీకు కృపా దానికి తండ్రి కృప వారి పక్షాన్ని సహాయం చేయండి వెంగళ సమయంలో తండ్రి అయితే